భ పరచున్న దేవ యశు ప్రభ మీ కిపల జ్ఞాపకం చేసుకుని రాజా బిరాజ ప్రభుల ప్రభు నా దేవ ఇజ్రాయల్ నేను పరిశున్న దేవ మౌనంతర శక్తి మంత్ర యశ నా దేవా మీ దిగి రండి పరిశుద్ధాత్మకుమించండి ఆత్మధర నడిపించండి ఎంతమంది చూడలేక ఉన్నారు ఈ దినం వాళ్ళ కళ ముహించండి మాకు నిలబడటాన్ని వంద యశుప్రభ వాక్యంతో మీరు మాట్లాడి మా జీవితం సరిగ్గా చేయండి నీకు అంగీకారంగా ఉండాలి యశప్రభ నీకు శ్వాస లేక మీరు మార్చండి నీ సరిపోయిన పూర్ణంగా మార్చం నీ రాక సమీప ఉంది అన్ని ప్రవచనాలు నెరవేర్తి మేము చూస్తున్నాం నా దివానికి శోతం చేస్తున్నాం భయంకర దురదృష్ట దూకాలం మేము ఉన్న మేసప్రభ మీ జ్ఞానం కొద్ది జ్ఞానం దేయండి పాఠధార వాక్యత నడిపించి రాణి బిడ్డలు నడిపించి సైతాన్ ప్రాణ ఆటగాలు వేస్తున్నాను కొట్టేసి దాన్ని కాల్ మీ ఆత్మధర నడిపించి అలాని మీరే మాకు సహాయకారుండి అలాని అనాది మన తనిప్రభ మహిమ పరచుకోమని సమీ వరు నా ప్రియుదైన ఏ సయ్యకోరారవ్వరు నా ప్రియుడైన ఏ సర్వము నెరుగిన సర్వేశ్వరునికి సరిహద్దులు పరిశుద్ధునికి సర్వము నెరగిన సర్వే స్వరుణికి సరి అద్దులు పరుషుద్దుకి సరారు నా ప్రియుడే సయ్యపో నమ్మదినా వాడే నలు నెమ్మది కలుగజేయువాడే గజయుడే నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది నా జీరోతము జీవితమంత అనుసరించి నాడే నా కై నిలు వెళ్ళివలు రి జీ నడే నా జీరము జీవితమనుసరించి నడే నా కై నిలు వల్ల సువలు నలు నా ప్రియుదై నేరామరవరు నా ప్రియడై నేషయ్యో ఆరాగ్య ప్రదాత ఏ సంపూర్ణ వస్తత అనుగ్రహించు వడే ప్రదాత ఏ సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువడే ఆశ్చర్య క్రియలో జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను నుభవించి నడే ఆచర్య క్రియలు జీవితమంత చే తిరిగి నాడే నా కై కొరడా జబ్బలను అనుభవి చీ నడే నా ప్రియుడైనాయ్యకోరారవ్వరు నా ప్రియుడైనా సర్వమురిగి నా సర్వేశే స్వరునికి సరిహద్దులు పరిశుద్ధునికి శరీరవరు నా ప్రియుడైనా పునరుద్ధనుడే జయశీలి జయించి లేచినడే పునరుద్ధనుడే జయశీలి యించి లేడే శ్రేష్టమీనా పునరుదనా బలముయి చీనడే నా కై అతి మహిమతో రనయు నా పునరుద్ధనా బి నడేరణే శరీరారవరు నా త్వరలు నా నా వడే ప్రియుడైనా శరీరారవ్వరు నా ప్రియుడైనా సర్వమునిగి స్వరుని కి సరిహద్దులు పరిశుద్ధనికి సరివరు నా ప్రియుడై నే సైయ్యురు స్తోత్రం హలలి చిన్నగా ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ చివం తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడానికి వన్నాలిసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలమంతా ప్రభావ మమ్మల్ని సురక్షంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడినని గొప్ప దేవానికి ఎంతో వందాలిసయ్యా నా దేవ నా ప్రభావ ఇక దీని ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభ మమ్మల్ని సజీవులుగా పెట్టుకున్నారు ప్రభావ మీ కృప వెంబడి కృప మాకు అనుగరించినందుకే నీకు ఎంతో వందలు ఈసయ్య గొప్ప దేవ మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి ప్రభావ మా హృదయాలను సరి చేయండి మా జీవితాలను సరి చేయండి ప్రభావాలు ఇంకేమైనా ఆయాసకరమైన జీవితం ఉంటే ప్రభావాలు ఇంకేమైనా బలహీతలు ఉంటే వాటి నుంచి మాకు తెలుగు కల్పించండి పరిశుద్ధులకు తండ్రి మీరు ఎంతో పరిశుద్ధులనైనా మాకు మా హృదయాలు కూడా పరిశుద్ధి ఉండాలా ప్రభా నైనా ఈసయ్య నా తండ్రి ఓ ప్రభావ ప్రతి దశలనైనా మీకు అంగీకారంగా మేము జీవించాలనే సాయపడినైనా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి ప్రవ్వా మా జీవన విధానంలో మార్పులు తీసుకురామని ప్రాదిష్టమైన మీకు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి పర్లో గొప్ప జ్ఞానం చేత నింపండి ప్రవ్వాక్యము లేని మా ఆత్మీయ నేతలు నిప్పమని ప్రార్థిష్టమైన మీరే మాతో మాట్లాడండి పరిశుధాత్మ దేవ హృదయములకు రావని పర్మిషన్ ఇస్తున్నానైనా నా హృదయంలో రాపురావ నాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామ ప్రాదిష్టం తంది ఆమె స్వరం వినిపిస్తుందా వేరు మొత్త మార్కు సువార్త మొదటి అధ్యాయము పదిహేనో వచ్చంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము పరలోక సంబంధించిన వాక్యం యోహోను బాకీసు నుంచి యోహాను ఆయన సేవ ఆరంభించినప్పుడు ఆయన అరణ్యంలో కేకలు వేస్తూ పరలోక రాజ్యం సమీపించింది మారుమనిషి పొందండి అని అరణ్యంలో కేకలు వేస్తూ దేవుని వాక్యని ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది ఆ యూదులు అక్కడున్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చి ఆయన మారుమర్స్ తగ్గిపోంది మాప్సం పొందట్టు మనం చూస్తూ ఉంటాం అక్కడ అంటే అరణ్య ప్రదేశంలో ఆయన ప్రకటిస్తున్నారు వాక్యాన్ని అంటే అరణ్యం అంటే ఎట్లుంటుంది అడవి మురగాలు ఉంటాయి క్రూర ముగాలు ఉంటాయి ఇంకా ఏవేవో ముగ ములు ఉంటాయి అక్కడ అంటే అరణ్యం అంటే అది చాగుసేను భూమి అంటే అరణ్యంలో ఏముండదు అలాంటి అరణ్య ప్రదేశంలో సువార్త ప్రకటిస్తుందంటే మన అర్థం చేసుకోవాలా ఎక్కడుంది ఈరోజు అరణ్యం ఈరోజు అరణ్యంలో పోయి సువార్త ప్రకటిస్తే అర్థం ఉంటుందా ఇప్పుడు ఒక అడివి ఉందనుకోండి అడవిలో పోయి మనం పోయి సువార్త చెప్తే ఏమైనా అర్థం ఉంటుందా అంటే అక్కడ బాపీసమిచ్చే వ్యూహాన్ని ఎక్కడ ఏం ఏం చెప్తున్నా అక్కడ కేకలు వేస్తుందంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా అది ఎప్పుడు కూడా దున్నబడిన భూమి ఎప్పుడు కూడా దేవుని స్వరం వినని చోటు అది అది అరణ్యం అన్నట్టు చూడండి ఈ లోకం కూడా అరణ్య ప్రదేశం లాగానే కనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా ఎందుకంటే దున్నబడిన బీడి భూములు ఎన్నో ఉన్నాయి కదా చూడండి సాధారణంగా మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు భూములు దున్ని పంటలు వేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో అట్లనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎందుకని అది సాగు చేయలేదనే కదా కొంత సాగు చేయబడుతుంది కొంత సాగు చేయబడలేదు కాబట్టి ఆత్మీయ దశలు కూడా అర్థం చేసుకుంటే అరణ్యంలో పోయి ప్రకటిస్తున్న వివార్త అంటే ఎక్కడ కూడా ప్రకటించిన స్థలాలు అక్కడ పోయి ప్రకటిస్తున్నాడు ఆయన ఏం ప్రకటిస్తున్నాడు పరలోక రాజ్యం సమీపించండి మారుమని స్పందనని ప్రకటిస్తూ ఉన్నాడు చూడండి బాప్తి యోహాను ప్రకటిస్తుందంటే ఎవరైనా దేవుని బిడ్డనే కదా ఆయన కూడా ఒక ప్రవక్తనే కాబట్టి దేవుని బిడ్డలందరూ కూడా అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఆ ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు క్రూర ముగాల మధ్య అరణ్యం మధ్య పోయి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఒకరులైన జనుల మధ్య పోయి వాక్యం ప్రకటిస్తున్నారు కుడి ఎడమని తెలియని ప్రజల మధ్య పోయి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఆ రీతిగా వ్యవహాన్ని ప్రకటిస్తుంటే అందరూ వచ్చి బాపస్వం మనం చూస్తూ ఉంటాం తర్వాత మన ప్రభు కూడా వచ్చి బాప్తిష్టం పొందటక్కడ తర్వాత ఆకాశంలో ఒక శబ్దం వస్తుంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నానండి చూడండి ఆయన నీళ్ళ నుంచి బయటకు రాగానే ఏమింది పశుధాత్మ అభిషేకం అయిన దానికి తర్వాత ఏమైంది పన్నెండు వచ్చినంలో వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోకి త్రోసుకొని పోయాను దేవుని ఆత్మ అరణ్యంలోకి తీసుకెళ్ళింది ఎందుకంటే దేవుని ఆత్మ ఎందుకు తీసుకెళ్తుడు అరణ్యంలోకి ఆయన నలభై రోజు నలభై దినాలు ఉపాసం ఉన్నాడు చోధింపబడ్డాడు వాటన్నిటి మీద విజయం పొందిడు ఆయన కాబట్టి ఆత్మీయ దశల్లో కూడా మన సేవా జీవితంలో కూడా ఎప్పుడైతే ఆయన ప్రియ కుమారులుగా మనం ఎంచబడినమో మనం కూడా ఇలాంటి భయంకరమైన శ్రమలు ఉంటాయి కాబట్టి పత్తి శ్రమ మీద ఆయన విజయం పొందిండి వాక్యం ద్వారా వాటన్నిటిని సహించిండు జయించి పరిశుధాత్మ ఆయన్ని అరణ్యంలోకి త్రోసుకొని పోయిందో వాక్యం అట్లనే ఉందా మార్పు సువార్త ఒకటి అధ్యాయం పైన వచ్చినంలో వెంటనే పరిశుధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని ఆయన కాబట్టి ఈ లోకమంతా అరణ్యమే ఈ అరణ్యంలో దేవుని ఆత్మని నడిపిస్తున్నాడు కాబట్టి నీకు నీకు శ్రమ ఉంటుంది ఎందుకంటే అరణ్యంలో మృగాలు ఉంటాయి కదా క్రూర మృగాలు ఉంటాయి కాబట్టి ఈ లోకం కూడా ఒక మృగంలాగే కనిపిస్తూ ఉంటుంది మనుషులు ఒక అన్నట్టు కాబట్టి అవన్నీ ఆటంకపరుస్తూ ఉంటాయి కాబట్టి ఎందుకంటే మనిషి మృగము మనిషిని చూస్తే ఏమైతే పైన పడతా ఉంటుంది ఎందుకంటే అంతకుముందు మృగాలు మనిషి కలిసి ఉన్నారు ఆదావముల కాలంలో కలిసి ఉన్నారు అప్పుడు మంచిగా మృగాలు ఎప్పుడైతే అవవాదం పాపం చేసిన వల్ల అప్పుడు వాటిలో సమాధానం పోయింది కయల్లో అన్నదమ్ముల సమాధానం పోయింది భార్య భర్తల సమాధానం పోయి మొత్తము సమాధానం పోగొట్టుకుంటే అప్పుడు వేషము అన్నీ చేసి అప్పుడు మనుషులు మృగాలు తినటం స్టార్ట్ అయినాయినట్టు అంతకుముందు లేదు అట్లా పాపం ఎప్పుడైతే విస్తరించిందో అప్పుడు అన్నిటికీ సమాధానం పోయింది ఒకటి ఒకటి ఒకటి చంపుకొని తింటున్నాయి అంటే ఎంత భయంకరంగా ఉందో చూడండి ఈ లోకం వ్యవస్థ కాబట్టి అలాంటి అలాంటి స్థానంలో అలాంటి ప్రదేశంలో దేవుడు మనల్ని పెట్టింది ఈ లోకంలో మరి మనం ఎంత మనకి అవన్నీ చూపిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలా దేవుని ఆత్మ నేను తీసుకోబోతుంది ఎన్నో స్థలాల్లో తీసుకుపోతుంది ఆయన ఆత్మ నువ్వు కలిగిన వాడువైతే నువ్వు అది గ్రహించగలవు చూడండి తర్వాత పదిహేను వచనంలో కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది అంటే కాలము సంపూర్ణమైనది అంటే కాలం చాలా సంపూర్ణమైంది అంటే దగ్గరగా అంటే టైం నువ్వు రక్షణ పొందటకు చాలా సమయం ఉంది సంపూర్ణంగా సమయం ఇప్పుడు రక్షణ పొందొచ్చు నీ జీవితాన్ని మార్చుకోవచ్చు ఇంకా నువ్వు ఈ లోకాతీతంగా జీవిస్తే నువ్వు మార్పు చెందొచ్చు సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించాలంటే పరలోక రాజ్యం సమీపించబడిందని బాపీసం ఇచ్చే రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పింది ఆయన ఈ రోజు కూడా అది ప్రకటించబడుతూనే ఉంది ఈ రోజు కూడా మారుమనిస్ పొంది సువార్థ నమ్ముడని చెప్పుచ్చు దేవుని సువార్తను ప్రకటించు గలలియాకు వచ్చాను ఎవరు వచ్చిండ్రు ఏసుప్రభు వచ్చిండ్రు ఎప్పుడైతే ఆయన బాపిసం పొందిండో పరిషుదాత్మ అభిషేకం పొందుకున్నాడో అప్పుడు ఆయన సేవ స్టార్ట్ చేసిండు ఆ మూడు శ్రమల మీద విజయం పొందిండు తర్వాత సువార్త స్టార్ట్ చేసింది ఆయన కాబట్టి మన సేవా కూడా నువ్వు ఆత్మీయంగా ఎదిగేటప్పుడు నీకు ఎన్నో శ్రమలు ఉంటాయి వాటన్నిటి నువ్వు జయించగలిగితేనే ను సేవ చేయగలవు అని వాక్యం చెప్తుంది ఇక్కడ వాటన్నిటి మీద మన విజయం పొందాలా సమస్యల్లో శోధనలో మనం చెక్కబడద్దు వస్తాయి ఏదో రూపం వస్తాయి నీ మీద నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అన్నీ వస్తూ ఉంటాయి కానీ నీ ఏం చేస్తారు అది నిజమే అనుకుంటారు కానీ అది అదాన్ని ఎట్లా వచ్చింది దేవునికి తప్ప ఎవరు తెలియదు చూడండి కాబట్టి అందుకే ప్రవ్ అంటాడు మనుషులు పై రూపం చూస్తారంట కానీ దేవుడు హృదయ అంతరములు చూస్తాడు నువ్వు పై రూపం చూస్తావు మనుషుల్ని వాడు రూపం ఇట్టుందని చెప్పింది కాబట్టి చెప్పిన మాటలు మనం వింటాం కదా చాలా చెప్తా ఉంటారు చాలా మంది అవన్నీ వింటాం అది నిజం అనుకుంటారు కానీ వెనక ఏం జరుగుతుందో తెలియదు కదా అట్లా అట్లా అపార్థం చేసుకోవడం అది పాపమే అది చూడండి ఎందుకంటే ఈ లోకం అట్లా ఉందన్నట్టు అది ఏ రూపమైన శ్రమ కావచ్చు రకరకాలమైన శ్రమలు వస్తూ ఉంటాయి అయినా కానీ వాటన్నిటి మీద విజయం పొందాల ప్రార్థన పూర్వకంగా నీ హృదయ పరిస్థితి దేవుడు చూస్తున్నాడు కదా ను నువ్వు నువ్వు ఏ రీతిగా ఉన్నావు నీ హృదయం చూడడా ప్రతి క్షణం మనం ఉంటాడు కదా కాబట్టి అందుకు మనం ప్రతి మనము దుష్టుడుకు మన అవకాశం ఇవ్వొద్దు వాడు నీ మీద నిదలు మోపుతాడు చూడండి మోపినా పర్లేదు కానీ నీ మటుకు యదార్థ హృదయం కలిగి నువ్వు ప్రతి దశ నేను తగ్గించుకొని ఉండాలా సాధువు జీవితం మనం కలిగి మనం ఉండాలా ఎందుకంటే మనుషులు ఎక్కడో ఉన్నాడు దుష్టుడు మన మధ్యలోనే ఉంటాడు కదా దేవుని బిడ్డలోనే దూరుతూ వాడు దూరి రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు కానీ వాడు వాడు గణహీనమైన ఘటం లాగా వాడుతబడుతున్నాడు అనే సంగతి కూడా తెలియకుండానే వాళ్ళు ఆ రీతికి వాడబడుతూ ఉంటారు పౌలు పౌలు కూడా అంతే కదా దేవుని ఆసక్తి ఉంది కానీ చేసే విధానం తప్పు కదా క్రైస్తవులను చంపుతున్నాడు కానీ భక్తి ఉంది కానీ తెలియదు మార్గం తెలియదు ఈ రోజు క్రైస్తవులు కూడా అట్లనే ఉన్నారు భక్తి ఉంది కానీ అది ఎట్లా చేయాలో తెలియదు చిత్త ఇంకా ఆత్మీయంగా సంపూర్ణమైన మార్మన్స్ లేదు మనుషులకి క్రైస్తవులుగా జీవిస్తున్నారు కానీ సంపూర్ణమైన మార్మన్స్ లేదు దానివల్ల శారీరకంగా జీవిస్తూ ఉంటారు ప్రతిదీ శారీరకంగానే ఆలోచిస్తూ ఉంటున్నట్టు కాబట్టి మనం అట్లా ఉండొద్దు ఎందుకంటే దేవుని రాజ్యం సమీపించింది మనం అట్లా ఉంటే ఎప్పుడు మనం సేవ చేయగలం సంపూర్ణంగా ఎదిగి ఎప్పుడు శువార్థ ప్రకటించగలం ఇంకా శారీరకంగానే జీవిస్తే శారీరకమైన కోరికలు ఈలోకపరమైన జీవితంలో మనం జీవిస్తే ఇంకా మనం అట్లనే జీవిస్తే ఎట్లా మన దేవుని కొరకు సేవ చేయగలం అంటే ఇంకా మన సంపూర్ణతలో ఎదగలేదన్నట్టే కదా కాబట్టి వాక్యం చెప్తుంది సంపూర్ణత ఎదిగిన వాళ్ళు ఏం చేస్తుంది వాక్యం చూడండి మన ప్రభు ఎప్పుడైతే ఆయన అభిషేకం పొందుకుని శ్రమ విజయం పొంది ముందుకు వెళ్తుండో అప్పుడు సువార్త చెప్పుకుంటూ గలలీయ ప్రాంతానికి వెళ్తున్నాడు ఆయన వస్తుందంటే అప్పుడు ఏమైంది గలలీయ ఆయన గలలీయ సముద్ర తీరన వెళ్ళి సీమోను సీమోను సహోదరు ఆంధ్రేయు సముద్రంలో వలవేటు చూచను వాళ్ళు జాలర్లు సరే కాబట్టి వీళ్ళు జాలర్లు వీళ్ళు వీళ్ళు చేపలు పట్టే వాళ్ళన్నీ మనం తెలుసు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన వాక్యం మనం ఉంది ఈ వాక్యం ఎన్నిసార్లు మనం ధ్యానించుంటాం మన లైఫ్ లో ఎన్నిసార్లు చెప్పుంటాం కూడా మనం అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన గలలీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ సముద్ర తీరాన ఎంతో చేపలు పడుతూ ఉంటారు కదా చూడండి మీకు పొద్దును లేస్తే మీరు ఆ సముద్ర ప్రాంతానికి వెళ్తే మీకు తెలుస్తుంది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరూ సముద్రాలు నైట్ మొత్తం పోయి చేపలు పట్టుకొని పొద్దున మార్నింగ్ వచ్చి వాళ్ళు అన్ని ఒడ్డుకు తెచ్చుకుంటారు ఆ ధోనీలన్నీ ఒడ్డుకు తెచ్చుకుంటే ఆ చేపలన్నీ తీసి ఒడ్డుకేసేసి అన్ని జమ చేస్తూ మంచివి అన్ని పక్క జమ చేస్తూ ఉంటారు అన్నట్టు లైన్ బోట్లు అవన్నీ బోట్ బోట్ అంటారు మా సైడ్ బోట్లు అంటారు ధోని అంటారు అటు కూడా ధోని అని కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకుని ఇక్కడ యేసు ప్రభు పిలిచి ఉంటాడు ఆయన గలలీ సముద్ర తీరని ఈ పని శిష్యుల దగ్గరికే ఫస్ట్ ఇంకా వేరే వాళ్ళకి పోలేదా అనేది ఒక ప్రశ్న అక్కడ ఎంతో మంది జాలర్లు ఉన్నారు కదా కాబట్టి అందరూ ఆయన అడుగు అందరూ ఆయనకు పిలిచి ఆయన ఉన్న నెంబడించమని ఆయన ఒక్కడే బయలుదేరిండి సేవలో కాబట్టి సాధారణ మనం అర్థం చేసుకోవాలి చాలా మంది సేవకు పోతాం బ్రదర్ రా అంటే నేను ఒక్కనే ఉన్న బ్రదర్ నేను ఎక్కడ పోవాలంటే చాలా మంది కానీ ఏసు ప్రభు అక్కడే పోయిండా పాపసం పొందిండు పరిశురాత్మ పొందుకోండి తర్వాత ఒక్కడే సేవ స్టార్ట్ చేసిండు ఒక్కడితోనే స్టార్ట్ అయింది సేవ ఏదైనా ఒక్కతోనే స్టార్ట్ అవుతుంది కదా ఒక అంకితోనే స్టార్ట్ అవుతుంది అన్ని అంకెలు బావాలి వేళ్ళు బావాలంటే ఒక్కడే అంకితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏసు ప్రభు మన ప్రభు ఒక్కడే స్టార్ట్ అయ్యి ఆ గళలి సముద్రం చెప్పుకుంటూ వస్తుండడించమని ఎన్ని చెప్పుంటాడు ఆయన కానీ ఎవరు కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు కానీ ఒక టైం ఒక దశకు వచ్చే వరకు ఈ పైన మంది శిష్యుల దగ్గరికి వచ్చిండు ఆయన నేనైతే అట్లా అర్థం చేసుకుంటున్నా ఎందుకంటే దానికి సంబంధించిన వాక్యం కూడా సపోర్టింగ్ ఉంది ఎట్లా అన్నప్పుడు పిలువబడ్డ వారు అనేకులు ఏర్పరచేవాడు కొంతమంది అన్నది వాక్యం అంటే అది ఎట్లా అర్థం చేసుకుంటూ అక్కడ ఎంతోమంది పిలుచుండే దేవుడు ఎందుకంటే ఆయన కాదు కదా నిజంగా పైన మంది ఏర్పరకుండా ఆ లోకంలో ఎవరు లేరా కానీ అందరూ పిలుస్తారు కదా దేవుడు అయినా అందరూ కానీ అక్కడ ధోని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు కూడా ఆయన మాట వెళ్ళే కానీ ఈ పైన మంది దగ్గరికి వచ్చిండు ఒక్కసారి రాలే పైన మంది దగ్గరికి అంటే వీళ్ళు ఒక స్థలంలో ఈ ఊరు వాళ్ళంతా కలిగి ఒక స్థలంలో చేపలు పట్టి అంటే వీళ్ళంతా గ్రూప్గా వెళ్ళేటోళ్ళు అన్నట్టు ఈ గ్రూప్ దగ్గర వచ్చి గ్రూపులు గ్రూపులుగా ఉంటాయి అక్కడ ధోనిల దగ్గర కానీ ఏ గ్రూప్ ఆయన స్వీకరించలేదు చూడండి ఆయన పిలిచినప్పుడు ఎవరే స్వీకరించరు కదా ఈరోజు మనల్ని స్వీకరిస్తున్నామా ఆయన పిలుపులో ఉండి సంపూర్ణంగా వాక్యానికి మన విధేయత చూపిస్తున్నామా ఆయన సేవ పట్ల మన ఆసక్తి కలిగి ఉన్నామా చూడండి కానీ ఇక్కడ మటుకు చూస్తే ఆయన గలలే సముద్ర తీరాన్ని వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు ఆంధ్రేయ సీమోను వాళ్ళ సహోదరులు ఉన్నారు అక్కడ వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉన్నారు అప్పుడు ఏస్తు చెప్తుంది అక్కడ ఏస్తు నా వెంబడి రండి నా వెంబడి రమ్మని చెప్పన్నాడు కానీ ఇదే ప్రశ్న అక్కడున్న వాళ్ళు అందరిని దేవుడు నా వెంబడి రండి రమ్మని చూడండి నన్ను వెంబడించనని అందరిని అడుగుంటాడు ఆయన కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలే ఎందుకంటే ఆ సముద్ర తీరాన్ని పోతున్నప్పుడు వాళ్ళ చేపలు పట్టేట వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు పన్నెండు మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అక్కడ కానీ అక్కడ మటుకు ఆ పన్నెండు మంది దగ్గరికి పోయిండు ఆయన ఎందుకంటే మిగతా వాళ్ళ దగ్గర పోయిండు కానీ ఎవరు ఆయన యాక్సెప్ట్ చేయలే ఆయన స్వీకరించలే ఎవరు కూడా ఈ ఎవరో అయినా ఏదో పోతున్నాడు నన్ను రమ్మ నా చెప్పి అంటున్నాడు కానీ కానీ ఎవరు కూడా ఆయన లెక్క చేయలేదు ఈ రోజు కూడా అంతే దేవుని సేవకులు ఎవరో లెక్క చేయరు అన్నట్టు ఎవరు లెక్క చేయరు సేవకులంటే భయమే ఉండదు అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకు ఉండదంటే ఇంకా వాడిని చరిత్రనే చూస్తారు మనుషులు ఒకప్పుడు వాడు పాపంలో ఉన్నవాడు మారుమనిషి పొంది ప్రభువుని సంపూర్ణంగా స్వీకరించిన వాడు తర్వాత వాడు మార్పు చెందుకుని ఉంటాడా ఖచ్చితంగా మార్పు చెందుతాడు కానీ మనుషుల గుణగానం ఏంటంటే అట్లనే ఉన్నాడు కదా అప్పటి నుంచి ఎట్లనే ఉన్నాడు అంటే వాడిని వేరుగా చూస్తారు అన్నట్టు అంటే అది సైతాను బుద్ధి కదా కాబట్టి సేవకులే గుణగాణాలు ఆ ఊరు సైడ్ పోతే మీరు తెలుస్తుంది ఆ ఊర్లో లేణగాలు ఉంటాయి కాబట్టి ఎందుకంటే చెప్తున్నానంటే ఊర్లో ఉన్నాయి అట్లా నేను అడిగి నేను వెళ్ళిన స్థలాలన్నీ టిట్టనే చూస్తారంట అంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు అన్నట్టు చూడండి అది శరీరమైంది అది తప్పు కదా చూడండి దేవుడు ఆయన ఎవరు కూడా లెక్క చెప్పండి కానీ ఎవరు అక్కడ కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది వాళ్ళు వెంటనే తమ వలలు విడిచి ఆయన వెంబడించరంట ఏం మాట్లాడలే ఇంకా చూడండి వెంటనే అన్నప్పుడు అంటే ఏం తడవు చేయలే నేను మళ్ళీ వస్తా ఇంటికి పోస్తా అని చెప్పలే వెంటనే ఆయన చేసిండు రండి అని చెప్పానంటే నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తానని చెప్పిండు ఆ మాటకు వాళ్ళు స్పందించినది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా కొంచెం సేపు ఇక్కడ మనం ధ్యానిస్తాము కేసు ప్రభు ఫస్ట్ ఏం చెప్పిండు నా వెంబడ రమ్మన్నాడు తర్వాత ఏం చెప్పిండు వచ్చిండ్రనుకో అప్పుడు ఆయన ఏం చెప్తుండు చేపలు పట్టేవాళ్ళు కదా వాళ్ళు కాబట్టి ఆయన ఏం చెప్తుండే ఇక్కడ నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను చెప్పింది ఆ మాటకు వాళ్ళు ఏదో ఉంది మనుషులు పట్టే జాలర్లు అంటే ఏంది అని వాళ్ళు అది గ్రహించ వాళ్ళ మైండ్ ఓపెన్ అయిపోయింది అక్కడ చూడండి మనుషులు పట్టే జాలర్ అంటే చేపలు ఉన్నారు కానీ మనుషులు పట్టేది అప్పుడు ఆయన ఏదో ఈయన దగ్గర ఈయన ఉంది ఈయన దగ్గర ఏదో ఉంది శక్తి ఉంది ఏదో పవర్ ఉంది దగ్గర ఈయన ఏదో డిఫరెంట్గా మాట్లాడుతుండే మేము అందరం చేపలు పట్టేవాళ్ళము కానీ ఈయన మనుషులు పట్టమని చెప్తుంది ఏంది అని అప్పుడు ఏం చేసింది తెలుసా ఏం చేసింది అక్కడ పద్దెనిమిది వచ్చిన వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించండి వెంటనే ఏం మాట్లాడలేదు అన్నట్టు అది సేవా జీవితంలో మనం పోతున్నప్పుడు స్పందించినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలా తడవు చేయొద్దు అన్నట్టు సరే ఒక దశలో నువ్వు పోలేని ఉంటావు కానీ మనసు కొట్టుకుంటూ ఉంటుంది నీకు అవకాశం ఉంది కూడా ఒక టైంలో నువ్వు పోలేవు చూడండి కాబట్టి వెంటనే అన్నప్పుడు ఏమి తడవు చేయొద్దు అన్నట్టు వెంటనే ఆయన వెంబడించారు తర్వాత కొంత దూరం పోయిండు తర్వాత జబదే కుమారుని యాకబు చాలామంది యహోన్ ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకొక ఇంకో గ్రూప్ అన్నట్టు పక్క పక్కని వాళ్ళంతా ఒక ఊరు వాళ్ళు వాళ్ళు బాగా చేసుకుంటే అక్కడ ఇరవై వచ్చిన వెంటనే వారు ఆయన పిలువగా వారు తమ తండ్రి అయిన తర్వాత జీతగాలు అందరూ విడిచిపెట్టి వెంబడించారంట ఇది ఆశ్చర్యం ఉంటుంది కదా అంటే వెంటనే వెంటనే ఉంది అది నేను నేను చెప్తే పాయింట్ అక్కడ ఆయన పిలుపుకు స్పందించే వాళ్ళు వెంటనే ఆయన ఆయన మాటకు స్పందిస్తారు అన్నట్టు ఇక్కడ వెంటనే వెంటనే అనేది ఎనిమిది సార్లు ఏడు సార్లు ఉంది ఆ పదం వెంటనే వెంటనే అంటే ఇంక ఎలాంటి తడువు లేదన్నట్టు ఎలాంటి అవకాశం లేదు సేవ రమ్మంటే చాలా మంది తడువు చేస్తూ అన్ని సాకులు చెప్తారు సొడ్డులు చెప్తూ ఉంటారు అది ఉంది ఇది ఉందని చెప్పి చెప్ అవకాశం ఉండిగా రాలేని సిద్ధనంట అంటే బలహీనలు ఉన్నారన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళ గురించి మనమేం తప్పుగా మాట్లాడడం కానీ దానివల్ల ఏం జరుగుతుందంటే నీకు నువ్వే దేవునికి దూరం అయిపోతున్నావు ఒక ఇదని చెప్పాలంటే కాబట్టి ఎందుకు ఆయన ఆ రీతిగా చెప్తున్నాడు అన్నప్పుడు చూడండి ఈ లోకమంతా అరణ్యంలో ఉంది కదా కాబట్టి అరణ్య ప్రదేశంలోని ఒక కేకలాగా దేవుడు మనల్ని పెట్టింది ఈ లోకంలో మనం కూడా కేకలు వేసుకుంటూ మనం ఈ అరణ్య ప్రదేశంలో దున్నని వీడి భూములు దున్నాల గ్రామాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలా అనేది మన ప్రభు సంకల్పం ఆయన పిలువ ఏం చేశారంటే వాళ్ళు తల్లిని విడిచిపెట్టేసిండ్రు జీతగాలందరూ విడిచిపెట్టి వేసుకొని ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఊరు వాళ్ళు కొంతమంది ఆయన వెంబడిస్తున్నారు కదా అర ఇల్లు పోడి పోతున్నారు మనం కూడా బోధం ఇది కొత్తగా ఉంది ఈ నేను ఎక్కడో తీసిపోతున్నాని చెప్పి అని చెప్పి ఏం చేసిండు వాళ్ళని విడిచిపెట్టేసి వాళ్ళ తండ్రిని విడిచిపెట్టేసి ఎమ్మడించరంట అప్పుడు ఏమైంది అంతట వారు కపెర్ణ హోంలోకి వెళ్ళి అంటే కపెర్ణ ప్రాంతానికి వెళ్ళిండ్రు వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజం పోయి బోధించి అంటే ఎక్కడ పోయింది అక్కడ ఒక చర్చి దగ్గర పోయింది ఏశప్రభు ఏశప్రభు పోయిన తర్వాత ఆయనతో పాటు ఆ శిష్యులు కూడా కొంతమంది ఉన్నారు వెంటనే వచ్చారు కదా కొంతమంది స్పందించి ఆయనతో పాటు ఉన్న కూడా వెళ్ళిందంట అయితే ఆయన ఏం చేస్తున్నంటే ఆయన శాస్త్రం వల్లే కాక అధికారం గలవాణి వల్లే వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేది అంటే ఏసు ఎలాంటి బోధ చెప్పుండాలి అక్కడ సమాజ మందిరంలో యాజకులు ఉన్నారు శాస్త్ర పరిశీలు అందరు ఉన్నారు వాళ్ళు బోధిస్తారు అక్కడ ప్రతి విశ్రాంతి దినాన్న కానీ ఏసు ఆ విశ్రాంతి దినాన్ని శిష్యులు తీసిపోయిండు తర్వాత సరాసరి విశ్రాంతి నాకు ఆయన బోధిస్తాడు అక్కడ కానీ ఆయన శాస్త్ర ఆయన అధికారం గలవాణి వల్లే బోధిస్తాడు ఆయన శాస్త్రంలో కాక అధికారం గలవాని వాళ్ళే బోధించాలంటే ఆయన చెప్పే బోధ వేరేలాగా ఉంది చూడండి శాస్త్రులు పరీక్షలు చెప్పిన బోధలాగా లేదు అక్కడ ఉంది వాక్యం కదా ఆయన శాస్త్రంలో కాక అధికారం గలవాని వాళ్ళు బోధించాలంట అందుకు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు కాబట్టి ఈరోజు చూడండి మనము ఇలాంటి ఎన్నో సత్యాలు మనకు బయలుపరచబడ్డాయి ఎన్నో వాక్యాలు మనకు బయలుపరచబడ్డాయి చెప్పబడిన ప్రతి ఏ రోజైనా మన చెప్పినవా ఎన్నో మర్మాలు మీకు బయలుపరచబడ్డాయి విన్నో కూడా నువ్వు కానీ ఏ రోజైనా ఇతరులకు అది పంచుకున్నవా ఇది సత్యమని అబద్ధంలో ఉన్నవాళ్ళు మతపరమైన జీవితాన్ని జీవించిన వాళ్ళకి ఏ రోజైనా నువ్వు హెచ్చరించినవా హెచ్చరిస్తే ఇన్ని మళ్ళా సరే రానిరని భయమా అంతే కదా ప్రేమతో చెప్తాం మనం కూడా కఠినంగా చెప్పాం కదా ఎప్పుడు కూడా ప్రేమతో చెప్తాం ఎందుకు చెప్తాం అంటే ప్రేమ ఉంది కాబట్టి చెప్తాం తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు కొడతారు వాడు తప్పిపోకుండా వాడు మంచిగా సరే మంచి మార్గంలో ఉండాలని కొడతారు పెద్ద వాడతారు తప్పు కదా ఎందుకంటే ఆ రీతి చేతి వాడు గారామైపోయి వాడు ఏం చేస్తాడు మా అమ్మ మా నాన్న ఏం వందలని చెప్పి పిల్లలు కొట్టడం ముఖం మాటకు ముందు వాడు ఇంకా నశించి అప్పుడు నువ్వు ఏడుస్తూ అప్పుడు నువ్వు కొట్టే స్థాయి కూడా నీకు ఉండదు వాడు పెద్దవాడు అయిపోయినాకు నువ్వేం కొడతావు అంతే కదా మొక్క చిన్నగా ఉన్నప్పుడే వంచాల పెద్ద వంగదది ఎందుకంటే కొన్ని కొన్ని కొన్ని కుటుంబాలు మనం చూస్తాం ఎందుకంటే చిన్నతనం నుంచి తల్లిదండ్రులు పిల్లలు సరిగి పెంచకపోతే చాలా బాధలు పడే ఫ్యామిలీలో మా ఫ్యామిలీ కూడా ఉంది అట్లా ఒకప్పుడు చూడండి ఎందుకంటే ఆ టైంలో మనమే సరిగిలేము పిల్లల్ని ఏం సరిగా మనకే సరిగి తెలియదు దేవుడు అంటే ఎదిగినాక తెలిసింది అప్పుడు ఏ రీతికైనా సరే మార్చుకుంటాం అన్నట్టు అంటే దాని అర్థమైంది ఎట్లా అర్థం చేసుకుంటే దాన్ని ఆయన బోధ అధికారం వల్ల వాళ్ళ వల్లే అంటే ఎవరు అట్లా చెప్పలేదంట వాళ్ళకి వాక్యం చూడండి ఎందుకంటే మనం చెప్పాల మనుషులకి ఆశ్చర్యపోయారంట బోధ విని ఆయన బోధ విని ఆశ్చర్యపోయారంట చూడండి శాస్త్రులు పరిచయం కాకండి ఈ లోకంలో ఎంతో మంది బోధ చెప్తున్నారు కానీ వాళ్ళ బోధకి ఎందుకు వాళ్ళు అది గ్రహించలేకపోతున్నారు సత్యాన్ని అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే నువ్వు బోధించే వాళ్ళగా దేవుడు నేను పెట్టిండు ఆయన అభిషేకం మనకి ఇచ్చిండు కదా కాబట్టి మనం బోధించాల అధికారం అంటే దేవుడు ఇచ్చిండు అధికారం పరిశుద్ధాత్మ శక్తి ఆయన పవర్ మనకి ఇచ్చిండు ఆ శక్తితో కూడిన వాక్యం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆశ్చర్యం కనిపి ఎందుకంటే సత్యం కదా అది బయలుపరచబడినప్పుడు అరే ఎప్పుడు మేము మీ వినలేదు ఎలాంటి వాక్యాలు అని ఎంతోమంది సాక్ష్యం ఇచ్చినారు చూడండి చదివిన వాక్యంలో ఎన్నో ఆత్మీయ సత్యాలు ఎందుకంటే వాళ్ళు వినలే ఎప్పుడు బోధించలేదు కూడా ఆ శాస్త్రులు పరిచయం ఏం చేసి నువ్వు బోధిస్తున్నారు అదే చూధిస్తున్నారు కానీ దాన్ని మించి ఇంకా ముందుకు పోతలే ఎందుకంటే వాళ్ళు అంతవరకు ఆగిపోయినారు ఈరోజు క్రైస్తవుల్లో కూడా అక్కడికి ఆగిపోతారు కదా వేసుకోండి నమ్ముకున్న భాషను బాగుంది ఏదో మావుకి చివరి చేసుకున్న పోతా అంతవరకు కానీ నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాలా నువ్వు అనేది లేదు అక్కడ చూడండి తర్వాత ఏమైంది ఆ సమాజ మందిరంలో మనుషులలో అపవిత్ర ఆత్మ పట్టిన ఒక మనుషులు ఉన్నాడంట చూడండి ఇది నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది సమాజ మందిరంలో చర్చిలో దయ్యం బట్టుడు ఉంటాడా ఎవరన్నా సమాజ మందిరంలో దయ్యాల బట్టి ఉంటాడు దేవుని మందిరం కదా అది దేవుని మందిరంలో దయ్యాలు బట్టి ఉండే ఉంటాడు దయ్యాలు కదా దేవుని మందిరంలో కానీ దయ్యాల బట్టుడు ఒక అక్కడ వాడు నసి నజడని ఏస్తూ నీకేం పని మమ్మల్ని నశింపజేటుకు వచ్చితేవా నువ్వెవడో మాకు తెలియను నువ్వు దేవుని పరిశుద్ధ్రం అని కేకలు వేసిరంట చూడండి ఆత్మీయ దశలో ఇదే సిచ్యువేషన్ లో మనం చూస్తే పౌలు కూడా ఒక ప్రదేశంలో పోయినప్పుడు నేను నాకు పౌలు తెలుసు ఏసు ప్రభు తెలుసు కానీ నువ్వెవరని చెప్పి ఒకడు బోధిస్తూ ఉంటే వాని వాణ్ణి భయంకరంగా హింసించింది కానీ ఒక దశలో పౌళ్ళు కూడా అన్నింది ఈయన రక్షణ సువార్త ప్రకటిస్తే వచ్చిన దేవుని దాసులని సాక్ష్యం దయ్యం సాక్ష్యమిస్తుంది దయ్యం రక్షణ సందేశం ప్రకటిస్తుంది అక్కడ ఆశ్చర్యం అక్కడ వాక్యం దయ్యాన్ని తెలుసు వీళ్ళు రక్షణ మార్గం ప్రకటిస్తుందని కాబట్టి మనం ప్రకటిస్తూ ఉంటే దయ్యాలు కూడా పారిపోతానంట అప్పుడు మనుషులు గ్రహించిన అంటే ఈయన నిజంగా దేవుని దాసులని అది ఎప్పుడు రుజువైతుంది మనం బోయి ప్రకటిస్తేనే కదా మనం బోయి ప్రకటి వస్తువు ఉందనుకో ఒక వస్తువు మంచి వస్తువు ఉంది మంచి పని కొరకు ఆ వస్తువు ఇంట్లోనే పెట్టుకుంటే ఏమవుతుంది సెల్ఫీలో పెట్టుకుని దాసి పెట్టుకుంటే ఏమవుతుంది అది అట్లనే ఉంటుంది అన్నట్టు దాని పని కొరకు వాడినివ్వం అనుకో అనే అనేకులు ఉపయోగపడే వస్తువుని నువ్వు ఇంట్లో దర్శపెట్టుకుంటే అది ఏమవుతుంది అది అట్లనే ఉండిపోతుంది దానికి ఇలువే ఉండదు అన్నట్టు ఎప్పుడైతే అది పది పది పది మంది కోసం అది ఎప్పుడైతే వాడబడుతుంది వస్తువు ఏదన్నా అప్పుడు ఏమవుతుంది అందరికీ మేలు కలుగుతుంది అన్నట్టు ఈరోజు అంతే మనం అందరికీ ప్రయోజనకర్లు ఉండాలంటే మనం వాడబడాలా దేవుని సేవలో అని చెప్తుంది వాక్యం ఆ దయ్యం కేకలు వేస్తుందంట అప్పుడు మనకు గద్దించిండు ఆ దయ్యాన్ని గద్దిస్తే వెళ్ళిపోయింది చూడండి అయితే ఇరవై ఏడు వచ్చే అందరూ విస్మయం ఉంది ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నది అధికారంతో అపవిత్ర ఆత్మలకు అవి ఆయనకు లోబడుచున్నవన్నీ ఒకరితో ఒకనొకరు చెప్పుకునంట అంటే అప్పుడు వరకు కూడా అపవిత్ర ఆజ్ఞాపించలేదు చూడండి సేవా జీవితంలో మనం పోతాం ఇవన్నీ ఎవరు చూస్తున్నారు అక్కడ శిష్యులు ఉన్నారు అక్కడ అది మనకు మనం దృష్టిలో పెట్టుకోవాల వాక్యం చదివేటప్పుడు శిష్యులు ఏసే ప్రభుత్వ పాటు ఉన్నారు వాళ్ళ ఇవన్నీ చూస్తున్నారు ఆయన అక్కడ వాళ్ళందరూ చూస్తున్నారు అంటే అంతకుముందు వాళ్ళు ఒట్టి చేపలు పట్టుకునే వాళ్ళే మామూలుగా ఉండేవాళ్ళే కానీ ఏసు ప్రభును వెంబడించడం వల్ల ఏమైందంటే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇది సత్యం అన్నట్టు ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్యంలో ఉంటే ఆయన సాహసంలో ఉంటే నీకు అన్ని బయలుపరచబడతా నీకు శ్రమలో వచ్చినా దాన్ని తప్పించుకుంటే విజయం పొందుతావు కానీ ఆయన సన్నిధికి నువ్వు దూరంగా ఉన్నావు నీకు ఏది కూడా అర్థం కాదు శ్రమ వచ్చినప్పుడు నువ్వు భయపడిపోతావు నీకు ఏది కూడా బయలుపరచదు నీ విశ్వాసం బలపడదు శ్రమల కాలంలో మన విశ్వాసం రెట్టింపు కావాలి కదా కానీ ఇవన్నీ శిష్యులు ఆ రీతిగా ఉన్నారు చూస్తూ ఉన్నారు అవన్నీ ఏమి నాకు కదా అపవిత్ర ఆత్మకు ఆర్ణించగా అవి లోబడిచున్నవన్నీ అయితే వెంటనే ఆయన కూర్చిన సమాచారము త్వరలో గలలియ ప్రాంతం అంతటి వ్యాపించిందంట మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఒక వ్యక్తి వస్తున్నాడు ఆయన ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు ఆయన మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళి దుష్ట శక్తులన్నీ పారిపోతున్నాయి ఆయన చెప్పే బోధ ఆశ్చర్యకుంది అని చెప్పి మొత్తం ఆ దేశం అంతా వ్యాపించిందంట ఏసు ప్రభు గురించిన సమాచారం చూడండి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మనం చూడండి ఆయన బయలుదేరినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఏసు ప్రభు సేవ ఆరంభించినప్పుడు ఆయన ప్రాంతంలో దిగుతూ ఉంటే ఆయనకు ఇచ్చిన సమాచారం అంతా లోకమంతా స్ప్రెడ్ అయిపోయిందంట ఎంతో మంది రోగులు బాగైపోయినారంట కానీ వెంటనే సమాజ మందిరంలో ఏం చేశారు అక్కడ వెళ్ళి యాకోబను యోహనతో పాటు సీమును ఆంధ్ర ఇంటి ఇంకొక ఇంటికి వెళ్ళింది అప్పుడు తర్వాత మనకు తెలుసు పేతరు అత జ్వరంతో ఉన్నప్పుడు ఏ శ్రవు ఆమె ఆ జ్వరాన్ని గద్దిస్తే అది వెళ్ళిపోవటం అవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి ఇక ఆత్మీ సత్యం ఏంటంటే నీకు దేవుడు అభిషేకం ఇచ్చినప్పుడు నువ్వు చెప్తే వింటాయి ఆ జ్వరం కూడా అది విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఆ దయ్యము మనుషులు పీడిస్తూ ఉంటే నువ్వు గద్దిస్తే ఏ సుక్రీస్తున్న గద్దిస్తున్న ద్వరాత్మ వెళ్ళిపో ఇమి నుంచి వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి ఆ అధికారం ఎప్పుడు వాడి మనం ఎప్పుడు వాడలే అధికారం ఉంది కానీ పవర్ ఎప్పుడు వాడలేదు అన్నట్టు పవర్ ఎప్పుడు వస్తుంది శక్తి పరిశుదాత్మ వచ్చినా మీకు శక్తిని అందిదురు అని వాక్యం కాబట్టి ఆ శక్తి వచ్చినప్పుడే నీకు ఆ పవర్ వస్తుంది అన్నట్టు కాబట్టి మనకి అధికారం ఉంది కానీ పవర్ వాడతలేదు ఆయన దగ్గర ఉళ్ళిపోయింది అది నువ్వు తీసుకోవాలి ఎప్పుడు వస్తే తెలుసా నువ్వు పోతా ఉంటే నీకు పవర్ అవసరం నువ్వు పోతా ఉంటే దేవుని శక్తి నీకు నీలో సంపూర్ణం అవుతానే ఉంటుంది అప్పుడు నువ్వు అడుగుపెట్టి పత్తి స్థలంలో మనుషులు విడదల దుష్ట శక్తులు అన్ని మనుషులు విడిచిపెట్టిపోయి విడదలగలుగుతూ ఉంటుంది చూడండి తర్వాత ఏమింది అక్కడ సాయంకాలం అయినప్పుడు జనులు కేకలు సకల రోగులను దయ్యంలో పట్టిన వాళ్ళు ఆయన తీసుకొని వచ్చేది పట్టణం అంతా ఆ వాకిట కూడా నుండెను అంటే ఆ ఇంటి ఆ ఆంధ్రేయ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏసు ప్రావు సకల విధమైన రోగాలతో దయ్యాలు పట్టిన ఆ ఇంటి దగ్గర తీసుకొస్తే ఆ ఇల్లు మొత్తం నిండిపోయే ఊరంతా వచ్చిందంట ఏసు చుట్టూ ఆ అక్కడ ఆయన ఒక ఇంట్లో కూర్చుంటే ఊరంతా వచ్చిందంట ఇప్పుడు మీరు ఊహించుకోండి ఆ విజన్ ఆ విజన్ ఎట్టుంటుందో ఆ విధానము ఒకసారి కళ్ళు మూసుకొని మేము చూస్తే పట్టణమంతా నీ దగ్గరికి వచ్చిందనుకో నువ్వు అది ఎక్కడ పోయి వాక్యం చెప్తున్నావు అనుకో ఆ పట్టణం అంతా నీ దగ్గరికి వచ్చిందనుకో ఏసు ప్రభే నిజమైన దేవుడు పర్లోకరాజి సమీపించింది మారు మనిషి ప్రకటిస్తూ నువ్వు వాక్యం ప్రకటిస్తూ ప్రదేశంలో సంచరిస్తూ ఉంటే మనుషుల దయ్యాల నుంచి విడలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి స్వస్థతలు జరుగుతూ ఉంటాయి ప్రభులు తెలుసుకుంటారు అప్పుడు ఆయన గుర్చిన సమాచారం అంటే ఏసు ప్రభు దేవుడని ఈయన దేవుని దాసులని పౌలు ఎట్లా దయ్యాలు అట్లా కూడా ఈ మనుషులు కూడా సాక్ష్యం వ్యాపించిపోయింది అక్కడ అందరూ దగ్గరికి వస్తే అందరూ బాగా బాగా చేసిండు ఆయన తర్వాత ఆయన నానా విధమైన రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచిండు అనేకమైన దయ్యాలు ఎలగొట్టిండు అవి తను ఎరిగినందున ఆయన వాటిని మాట్లాడియలేదు కాబట్టి అవి తెలుసు కానీ మాట్లాడియలే చూడండి అయితే ఇక్కడ మనం చూస్తే ముప్పై ఎనిమిది వచ్చింది ఎందుకంటే ఆయన అనేక గ్రామాల నుంచి సంచరించుకుంటూ సంచారం చేసుకుంటూ శిష్యులతో పాటు ఆయనతో పాటు వెంబడిస్తారు ఆ వలలు ఇచ్చి పెట్టేసారు దోళ్ళు ఆ పట్టిన చేపలు ఏం చేశారు తెలియదు మొత్తానికి వెంటనే వెంటనే టక టక అందరూ ఆయన వెంబడించేసారు ఏం ఆలోచించుకుంటా ఈ రోజు మనం టెంబడిస్తామా ఆయన్ని నిజంగా మనం టెంబడిస్తామా పలాని ప్రాంతానికి పోస్తూ వార్త చెప్పు పలాను ఎవరైనా పిలిచారనుకో మనం పలా ప్రాంతానికి రమ్మని మనం ఎమ్మిటో పోతామా ఎన్ని కారణాలు ఎత్తుతూ ఉంటాము ఎన్నో కారణాలు చెప్తూ ఉంటాం మనం ఉన్నాం అట్లా ఈరోజు లేము ఎన్నో కారణాలు చెప్తూ ఉంటాయి సాకులు చెప్తూ ఉంటాయి సొద్దులు చెప్తూ ఉంటాయి అన్నట్టు పెళ్లి వింది సిద్ధంగా ఉంది రమ్మంటే చాలా మంది ఏం చేసింది నాకు అక్కడుంది ఈ పొలం కొనాలా ఎద్దులు కొనాలా పెళ్లి ఎక్కడ మా భార్యను పెళ్లి చేసుకున్న నేను భార్యను సంతోషపెట్టాలా పరిచర్య చేయాలా అది చేయాలా ఇది చేయాలా అని చెప్తా ఉంటుంది చూడండి ఒకలేము నేను ఇప్పుడు ఎద్దులు కొనా చూడాలంటాడు ఎన్నో రకరకాల సాకులు చెప్పారు కదా ఉపమానలు కాబట్టి దాసులు ఏం చేశారు అప్పుడు యజమానుకు చెప్తే వాళ్ళు విడిచిపెట్టేసి ఇంకొక వేదిక ఇంకొక దగ్గర పోయి చెప్పమన్నాడు కాబట్టి చూడండి తర్వాత ఏం చేసిరు వేరే ప్రాంతానికి వెళ్ళిండ్రు దాసులు పోయి వాళ్ళందరూ పెళ్లిందుకులు అనిపించింది చూడండి పిలువబడ్డ వాళ్ళు అనేకులు ఏర్పరచి కొంతమంది అంటే నీకు పిలుపు కూడా నువ్వు ఆయన ఆయనలో పాల్పొందలేకపోతున్నావు అంటే ఎంత బలహీనత చెప్పండి అంటే ఎంతగా మనం బలహీనంగా ఉన్నవో మనం అర్థం చేసుకోవాలా అట్లా ఉండొద్దని కదా వాక్యం చెప్తుంది వెంటనే వాళ్ళు ఏమి ఆలోచించకుండా వెంబడించేసిరు కాబట్టి ఆయన పిలుపు విని ఎందుక ఈ మార్పు చెప్తున్నంటే చూడండి ఆయన ఇతర గ్రామాల్లోనూ ఇరవై ముప్పై ఎనిమిది వచ్చినాం ప్రకటి ఇతర గ్రామంలోనూ నేను ప్రకటించినట్టు వెలుదు రండి అంటే వాళ్ళతో పాటు ఆయన ఇందు నిమిత్తమే నేను కదా నేను బయలుదేరి వచ్చి అని చెప్పాను అంటే ఆయన ఎందుకు వచ్చిండు ఈ లోకంలోకి అనేకులకు స్వాత చెప్పనీకి ప్రకటించి ఆయన ప్రాణాన్ని పెడితే అందరికి రక్షణ వచ్చిండు ఆయన గలలే ప్రాంతాన్ని అంతటి సమాచారం సమాజం అందులో బోధిస్తున్న మీరు అర్థం చేసుకోండి ఆయన సేవ ఎట్లా స్టార్ట్ అయిందో ఏసు ప్రభు ఎలాంటి సేవ చేసిండో అలాంటి సేవ మనం చేయగలమా అని ఆయన లైఫ్ స్టైల్ చూడండి అని భాప్ సంపొందిండు పరశురాత్మ పొందుకున్నాడు ఈయన నా పేరు కుమారుడు బిరుదు తండ్రిని సంతోష పెట్టాలని ఆయన ఏం చేసిండు సంచరిస్తూ పోతుంది ఎన్నో శ్రమలు వచ్చింది తండ్రి శ్రమలకు అప్పజెప్పిండు దేవుడు ఏసు ప్రభుని కుమారుడైన ఏసు ప్రభుని తండ్రి శోధనకు అప్పజెప్పిండు ఆత్మనే తీసుకెళ్ళింది శోధనలకు అరణ్యంలోకి తీసుకెళ్ళింది ఈ లోకమైన అరణ్యంలో నిన్ను నువ్వు ఉన్నావు దేవుని ఆత్మని తీసుకెళ్తుంది నువ్వు శోధింపబడతావు అయినా కానీ నువ్వు పత్తి శ్రమను నువ్వు జయించి ముందుకు పోయి విజయం పొందితే నువ్వు సేవ చేయగలవు అని అక్కడ చెప్తుంది వాక్యం నువ్వు వాటిని జయించుకొని ఉంటే ఏ ప్రభు ఆ శోధనలో పడిపోయి ఉంటే అంతగా సేవ చేస్తాడు ఆయన చేస్తుడు కానే కదా కానీ జయించి ఆయన కాబట్టి ఆయన జయించింది కాబట్టి మనకొచ్చే శోధనలు కూడా మనం విజయం పొంది జయించాలా అని అక్కడ ఒక విధానం చూపిస్తుంది మనకి మన ప్రభు చూడండి కాబట్టి ఆయన ఇతర పట్టణంలో అనేక గ్రామాల్లో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు చూడండి మనమంతా ప్రకటించే వాళ్ళం కదా మనమంతా ప్రకటించే వాళ్ళం మనమంతా సువార్త చెప్పేట కదా చూడండి అందుకే ప్రభు పంప లోకాస్త వార్త పాదవార్థంలో వారి దేశ ప్రభు చెప్తుంది అక్కడ పంపబడిన వారితో ఆ డెబ్బై మంది పంపించినప్పు శిష్యుల్ని డెబ్బై మంది శిష్యులు అయిపోయినారు అంత శిష్యులు విస్త కోత విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు ఉన్నారు కోత విస్తారంగా ఉంది కానీ పని లేరు తక్కువ ఉన్నారు పని అంటే కోత ఎంతో విస్తారంగా ఉంది కదా అది తెల్లవారిపోయింది తెల్లవారిపోయింది భయంకరంగా ఉంది కానీ విస్తారంగా ఉంది కోత ఎవరు పోయాలి దాన్ని పోయి చూడండి మనం అర్థం చేసుకోవాలా అందుకే దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయనకు ప్రతినిధిగా పెట్టండు రక్షింపబడ్డ మనం అందరం కూడా ఏసు ప్రభు ప్రతినిధులు మనం అంతా నశించుకోవాలి అందరినీ పోయి మనం హెచ్చరించాలా ఈ లోకంలో పాపంలో ఉన్నారు ఎంతోమంది తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళకి తెలియదు దేవుడు తెలియదు దేవుని విధానం కూడా తెలియదు ఒకవేళ దేవుని నమ్ముకున్నా కానీ ఎట్లా మార్గంలో పోవాలా ఏ రీతిగా ఆత్మీయ జీవితం ఎదగాల తెలియదు ఎన్నో విధానంగా బలహీనతలు ఉన్నారు ఈరోజు క్రైస్తవులు కానీ ఆ ఊర్లో గ్రామాలకు పోయి చూస్తే మీకు తెలుస్తుంది ఎంత బలహీనం వయసులో ఎంత దాడిపోయిన వాళ్ళు ఇంకా పసిపిల్లలాగిన ఉన్నారు పాపం తెలియదు వాళ్ళకి ఎవరు బోధించలే లోకాతీతంగా జీవిస్తున్నారు బలలో పాల్గొందుతున్నారు భయంకరంగా మాట్లాడుతున్నారు తర్వాత ఆదివారం చర్చకొస్తున్నారు అంత భయంకరంగా ఎంత దుఃఖం అనిపిస్తుంది కానీ వాళ్ళని ఎవరు పోయి వాళ్ళని హెచ్చరించాలి కదా వాళ్ళకి హెచ్చరిక చేయాలా మీరు ఈ రీతిగా జీవించడం తప్పు అని ప్రేమతో చెప్తాం అని ఎప్పుడైనా కఠినంగా ఎప్పుడు చెప్పం చూడండి అందుకే ఏహెచ్కల్ గ్రంథంలో మన ప్రభు ప్రవక్త మాట్లాడుతున్న ఒక మాట చెప్తాడు అక్కడ ఏహెచ్కల్ గ్రంథం ముప్పై అధ్యాయం ఆరు వచ్చినంలో దానికి ముందు ఏహెచ్కల్ గ్రంథము మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూద్దాము ఏహెచ్కే గ్రంథము వాక్యం పది నిమిషాలు వాక్యం ముగిస్తా మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో చూడండి నరపుత్రుడ ఇస్రాయేలీలకు కావలి వాణిగా నేను నిన్ను ఏమించి అన్నాను అంటే ఎవరు రక్షింపబడ్డ వాళ్ళందరి గురించి మాట్లాడుతుంది నరపుత్రుడు అంటే ఎవరు ప్రవక్తని మాట్లాడుతున్నారు ఏహెచ్కేల్తో మాట్లాడుతుండే ఈరోజు ఏహెచ్కే లేడు ఈరోజు నువ్వే నరపుత్రుడు నువ్వే ఏహెచ్కెల్ ఇస్రాయల్ పదవి నేను కావాలంటే నువ్వు వాచ్మెన్ అన్నట్టు నువ్వు కావలి కాసేవాడు వాచ్మెన్ నువ్వు నువ్వు వాచ్మెన్ లాగా ఉండాలా కావలిగాసేవాడు వాచ్మెన్ అన్నట్టు కావలి వాడిగా నేను నియమించి ఉన్నా కావలి వాడు ఏం చేస్తాడు వాచ్మెన్ దీవారాత్రులు ఏం చేస్తాడు నైట్ మొత్తము వాడు ఏం చేస్తాడు తిరుగుతూ ఉంటాడు ఎక్కడ దొంగలు ఈ లోకం మీద పడతారా పట్టం చెప్పి వాడు అన్ని బజార్లు తిరుగుతూ ఉంటూ కావలిగాస్తూ ఉంటాడు అన్నట్టు ఏమి కొలకేయాలి మంచిగా నిద్రపోతూ ఉంటారు అన్నట్టు నిద్రపోతాం మంచిగా సేఫ్గా మంచిగా ఉంటారు వాళ్ళు కానీ కావలివాడు ఏం చేస్తాడంటే వాడు డ్యూటీ అది నిద్రపోవటం తప్పు కాదు వాళ్ళు డ్యూటీ అది అన్నట్టు అంటే కావులవాడు ఎంత ఇంపార్టెంట్ అని చెప్తుంది వాక్యం అక్కడ అంటే దేవుని సేవకులు ఎంత ఇంపార్టెంట్ ఈ లోకమంతా నిద్రపోతుంది ఈ లోకమంతా అరణ్యంలాగా ఉంది మతపరమైన మత్తులో ఉంది మరి ఎవరు బయలు లేపాలా మత్తులో వాళ్ళు మతపరమైన మత్తులో కాబట్టి ఇస్రాయెల్ కావులవాడిని నియమించిందా కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి అంటే ఫస్ట్ ఆయన చెప్పే మాట వినాలా విధేయత చూపించాలా ఏసుప్రభు ఏం చెప్పిండు అది నువ్వు వినాలా ఫస్ట్ ఆయన ఏం చెప్పిండు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమని చివరి ఆజ్ఞ ఇచ్చిండి ఆయన అనేకులు శిష్యులు చేయమన్నాడు ఆ మాట ఆయన నోటి మాట ఆలకించి ఆలకించాలా వినటం కాదు ఆలకించాలా వినాలా విని వెళ్ళిపోవటం కాదు అని ఆలకించండి ఆలాపన చేయాలా దాన్ని ధ్యానించాలా ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయమా ఏం చెప్తారు దేవుడు చెప్పండి ఎవరన్నా బలహీతల్లో ఉన్నారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు శ్రమంలో ఉన్నారు ఎట్ల కష్టాలు ఉన్న వాళ్ళకి ఎట్లా రావాలని చెప్తాం శ్రమలో పోయిన వాళ్ళకి ఎట్లా శ్రమ నుంచి విజయం పొందాలని చెప్తాం దేవుని సత్యం తెలిసి కూడా ఈ లోకాత్మకంగా అబద్ధంగా జీవించే వాళ్ళు మతపరంగా జీవించిన వాళ్ళు దేవుని వాక్యం వివిధంగా జీవించే వాళ్ళకి ఎలాంటి అట్లా జీవిస్తే నీ జీవితం ఏ రీతి ఉంటుందో నువ్వు జాగ్రత్త చేసుకొని జీవితాన్ని చెప్తాం అంటే అనేక విధాలుగా చెప్తూ ఉంటాడు అన్నట్టు ఆయన తెలుసు ఎట్లా మాట్లాడి పెంచాలో తెలుసు ఎందుకంటే మాట్లాడేది మనం కాదు కదా దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మని నడిపిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మన ప్రభు చెప్తుండడు ఇక్కడ హెచ్చరిక చేయమంటాడు ఎందుకు ఇది నీ బాధ్యత కావలి వాడు హెచ్చరిక చేయాల బాకానాదం ఊదాలా బూర ఊదాల అరణ్యంలో ఆనాడు యోహాన్ని కేకలు వేసిండు పాత నిమకాలం బోర ఊదేటాడు బోర ఊదిండంటే పట్టణం మీకు ఏదో ఉపద్రవం రాబోతుంది అని అందరూ జాగ్రత్త పడతారు అన్నట్టు కావలివాడు ఎప్పుడు దివారాత్రి కావాల మీద వాడు తిరుగుతూ ఉంటాడు పట్టణ మీకు ఎలాంటి ఉపద్రవం రాబోతుంది అన్ని అన్ని ఇరవై నాలుగు గంటలు వాడు అదే పనిలో ఉంటాడు అన్నట్టు చూడండి ఎందుకంటే వాడు నిద్రపోయినాడు కావలివాడు నిద్రపోతే ఏమవుతుంది పట్టణం కావలిగాసేవాడు నిద్రపోతే ఏమైపోతుంది పట్టణ పరిస్థితి దొంగ వచ్చి మొత్తం దూర చేసుకొని వచ్చి శత్రువులు వచ్చి మొత్తాన్ని కోల కొట్టేసి మొత్తాన్ని నాశనం చేస్తారు అందుకు కావలివాడుని పెడతారు బురుసుల మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు బోరలు పట్టుకుంటారు ఏదైనా అలికిడైందనుకో ఏదైనా ఉపద్రవం రాబోతుందనుకో ఏమిటే బోర ఓదుతారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అది హెచ్చరికనట్టు అలట్టు చేస్తే మొత్తం సిద్ధపడతారు అన్నట్టు ఈ రోజు మనం సేవా జీవితం అట్టనే ఉండాలా అంత నిద్రపోతున్నారు కానీ కావలివాడుగా దేవుడు మనం పెట్టి ఉండి ఇస్రాయలకి క్రైస్తవ జీవితానికి వాళ్ళకైనా కావల వాళ్ళకి పెట్టిన దేవుడు అందరికీ కావలవాళ్ళ పెట్టిండు కాబట్టి ఈ లోక మీద రావు ఉపద్రవము ఎంత భయంకరం తీర్పు రాబోతుందో అది మనం అందరికీ పోయి ప్రకటించాలి హెచ్చరిక చేయాలంట నువ్వు అదాన్ని స్వీకరించినా స్వీకరించిపోయినా అది నువ్వు వినాల్సిందే ఎందుకంటే నువ్వు వినకపోతే నువ్వు కఠినంగా ఉంటే నీ జీవితం ఎప్పుడు కూడా బాగు కాదు అన్నట్టు కొంతమంది కఠినపరుచుకుంటారు దేవుని వాక్యం బయలుపరచబడుతుంటే అది నీ అది నీ ఇష్టం కదా నువ్వు కఠినపరుచుకుంటే అది నీకే నష్టం కదా ఇస్రాల్ ప్రజలు అట్లా కఠినపరుచుకున్నారు నలభై దినాలు నలభై సంవత్సరాలు నాలుగు నాలుగు వందల నలభై దినాల ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు నడిచింది వాళ్ళు దినానికి ఒక సంవత్సరం ప్రకారం నచ్చి కఠిన మాట కఠినపరచు ఈ రోజు కూడా క్రైస్తవులు కఠిన అందుకే హెబుల్ రాసిన పతిలో ప్రభు మీలో ఎవడైనా నువ్వు కఠిన పరచుకోకుండా వేరే మీలో ఉంటుందేమో చూసుకోమన్నాడు అందుకు జాగ్రత్త చూసుకోవాలి మనం ప్రతి క్షణం అయితే కావలవాడి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కావలవాడి విన మనం ఎట్లా చేయాలా నువ్వు కావలవాడికి ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని సరిగా చేయకపోతే ఏం జరుగుతుంది అన్నది విషయం కింద చూడండి అవశ్యంగా నీవు మరణమగుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా అంటే నువ్వు చనిపోతావు దేవుడిని మీద శిక్ష నీ మీదకి రాబోతుంది నువ్వు చనిపోబోతున్నావు అని ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు అతనిని హెచ్చరిక చెయ్యకయు నువ్వు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావు అక్కడ కావులు గురించి మాట్లాడుతున్నాడు అంటే నేను నువ్వు మరణమవుతున్నావు నువ్వు మరణం కాబోతున్నావు ఎవరు చెప్పిండు దేవుడు చెప్పిండా లేదా హెచ్కే రాజు చనిపోబోతున్నాడు అంటే ఎవరు చెప్పిండు యశయ ప్రతి యశయ ప్రవక్త చెప్పిండు ఆయన పోయి చెప్తే అప్పుడు ఏం చేసిండు అక్కడ ఆయన జీవితాన్ని చక్కబెట్టుకుండా లేదా యదార్థంగా ఉన్న తర్వాత పశ్చాత్తాపడి తర్వాత ఆయన ఏం చేసిండు క్షమాపణ పొందుకున్న తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేసిండు కాబట్టి ఆయన క్షమించిండు కదా దేవుడు క్షమించిండు పదిహేను సంవత్సరాలు దేవుడు ఆయనకు ఆలోచించిండు చూడండి ప్రవక్త చెప్పిండు వచ్చి నువ్వు చావబోతున్న ఈ రాత్రి నీ ఇంటి నువ్వు చక్క పెట్టుకోమంటే ఎంత భయమేసి ఉండాలి ఆయనకి దేవుడు చెప్పకపోతే చెప్పమనకపోతే ఆయన ఆయన చెప్తుంది ఆ ప్రవక్తపోయి దేవుడు కూడా ఒకసారి అట్లనే మాట్లాడుతూ ఉంటాడు ఎవరొకరి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అది నువ్వు గ్రహించలేని స్థితిలో ఇంతకాలం మన బలహీతలు అగేనట్టు దేవుడు ఎట్లా ఆ దైవికమైన ఆ జ్ఞానం లేదన్నట్టు అప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం అన్నట్టు దానివల్ల ఏమవుతుందంటే మనకు రావాల్సిన అనార్థం జరుగుతూ ఉంటాయి అందుకే ఏహెచ్కి ఆ యశయ్య వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేసిండే యజకయ ప్రార్థన చేసిండు ఆయుషి పొందుకున్నాడు పశ్చాత్తాపడి మార్మోన్స్ పొందుకున్నాడు తర్వాత ఆవిష దేవుడు ఇచ్చిండు ఆయన సంవత్సరాలు ఇచ్చిండు అంటే ఆయన బిడల పట్ల ఎప్పుడు ఆయన కృప ఉంటుంది కాబట్టి చెప్పేటోళ్ళు ఎవరు కావలవాడు చెప్తాడు పోయి కావలవాడు చెప్తాడు దేవుడు నువ్వు పోయి చెప్పుకో వాళ్ళకి హెచ్చరిక చేయిపోయి నేను కావలవాడిగా పెట్టినా ఎందుకు పెట్టినా నిన్ను ఇన్నా నా సేవకుడిగా పెట్టిన నిన్ను అభిషేకించిన ఇంత కాలం వరకు నేను నిన్ను కాపాడినా ఎన్నో ఆపదలించి రక్షించినా ఏం చేస్తుంది ఈ రోజు నువ్వు నా కొరకు నువ్వు కావలవాడిగా ఉండవు ఉండవా ఈరోజు అది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఈ లోకమంతా అరణ్యంలో ఉంది మృగాలు అరణ్యంలో మృగాలు చీల్చుకొని తింటున్నాయి గొర్రెను చీల్చుకొని తింటున్నాయి మృగంతోనే పట్టుబడుతున్నారు ఈ లోకమే ఒక మృగంలాగా తయారైంది కానీ వాటి నుంచి మనం విడిపించాలంటే మనం బయలుదేరాలన్నట్టు కావలబడికి దేవుడు పెట్టిండి నువ్వు హెచ్చరిక చేయాలా కాచేది వేరు హెచ్చరిక చేసేది వేరు అన్ని రోల్స్ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు ఇప్పుడు మనం హెచ్చరిక చేయాలా ఎందుకంటే ఈ లోపం మీకు రాబోతున్న ఉపదవం దేవుని రాక సమీపించింది దేవుని ఉగ్రత రాబోతుంది ఈ మీదకి పోయి హెచ్చరిక చేయాల మనం చేయకపోతే ఏమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ వాక్యం నువ్వు అతని హెచ్చరిక చేయకూ అతను జీవించినట్లు తన దుర్మార్గతను గుర్చి విడిచిపెట్టవాలని వారిని హెచ్చరిక చేయక ఉండిన నువ్వు చెప్పు నువ్వు నువ్వు ఎందుకు ఇంతకాలం దేవుడు నిన్ను ఇంతగా హెచ్చరిస్తామని ఇంకా నీ జీతాన్ని ఎందుకు అని నువ్వు చెప్పాలంట పోయి వాక్యం చెప్తుంది అక్కడ నువ్వు హెచ్చరిక చేయాలా ఎందుకు చేయకపోతే ఏమైంది అతడు జీవించినట్లు నువ్వు చేస్తే అతడు హెచ్చరిక చేస్తే అతడు జీవిస్తాడు తన దుర్మార్గుతోను విడిచిపెట్టవాలని వాడిని హెచ్చరిక చేయకే నుండిన ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును ఈ వాక్యం ఉన్నప్పుడే చాలా షాకింగ్ గా ఉంటుంది వాక్యం చూడండి నశించిపోయే వాళ్ళు వాళ్ళని నువ్వు పోయి హెచ్చరిక చేయకపోతే ఏం చెప్తాను అక్కడ దేవుడు వాడు చనిపోయింది దేవుడు నిన్ను ఉత్తరవాదిగా పెట్టడంట అందుకే చాలా వరకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఎవరన్నా సేవకు పిలిస్తే నైంటీ నేను అందుబాటులో నేను పోాలనే ప్రయాసపడుతుంటాను ఎందుకంటే ఆ టైంలో దేవుని పిలిపొచ్చింది అంటే దేవుడు మనం అట్టి పిలుస్తున్నామో వెంటనే వెళ్ళిపోలా శిష్యులు వచ్చిందా లేదా వెంటనే వెళ్ళిపోమని వచ్చిందా లేదా కాబట్టి వెంటనే వెళ్ళిపోవాలా ఎందుకంటే ఆ రోజు దేవుడు నీ ద్వారా అక్కడ దేవుడు కార్యం చేయబోతుడు ఎందుకంటే నీ ద్వారా దేవుడు మాట్లాడతారు అక్కడ వాళ్ళ ద్వారా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళు జీవిస్తారు కాబట్టి ఆ టైంలో నువ్వు పోలేదనుకో వాడు చనిపోయింది అనుకో దేవుడు నిన్ను ఉత్తరవాదిగా పెడతాడు ఇది మన గ్యారంటీ వాక్యం చెప్తుంది అక్కడ చూడండి ఈ వాక్యం వింటేనే ఎంత భయం అనిపిస్తుంది ఈ లోకంలో ఎంతమంది నశించిపోతున్నారు కదా దేవుడు నీకు పిలిపిచ్చి నీకు కావులు ఇచ్చి సువార్త భారం నువ్వు అంతగా ప్రయాసపడిపోయి నువ్వు నువ్వు వెళ్ళకపోతే నిన్ను ఉత్తరవాదిగా పెడతాడా లేదా దేవుడు నిన్ను నన్ను ఉత్తరవాదిగా పెడతా లేదా నువ్వు చెప్పకుంటే సువార్త సిగ్గుపడి సువార్త చెప్పుకున్నా ఉంటే నిన్ను ఉత్తరవాదిగా పెడతాడా లేదా నిన్ను పిలిచిన వారికి నువ్వు ఎద్దకు నువ్వు పోకపోతే వాడు ఏదైనా అనుకో వాడికి ఏదైనా బాధ ఎవరు పోయిండనుకో నీ ఉత్తరవాదిగా పెడతాడు ఎందుకంటే ఆ క్షణం దేవుడు నిన్ను నీకు పిలిపించండు దేవుడు నువ్వు చెప్పితే వాడు వింటాడు వాడు వింటాడు వాడి జీవితాన్ని సరి చేసుకుంటే లేకుంటే వాడు వాడు చెప్పినా కానీ వాడు వెళ్ళేదనుకో అది వాడు వాడు తీర్పులో ఉండదు కానీ నువ్వు చెప్పుకుని ఉంటే ఖచ్చితంగా నీకు తీర్పు ఉంటుంది నిన్ను ఉత్తరవాదిగా పెడతాడు రక్తానికి అంటే వాడు మరణానికి నువ్వే కారణం అన్నట్టు చూడండి ఎంత భయంకరమైన వాక్యం చూడండి ఇంకా అంటే ఎంత భయంకరమైన వాక్యం అంటే చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు బోరాలు వదుతూనే ఉండాలా ఎందుకంటే పట్టణం రాబోతుపదాం చూడండి అర్ధరాత్రి వేళ పెళ్ళి కొమాడు వస్తున్న ఎదుగు ఎదుర్కొన్నామంటే అందరు నిద్రపోయినారు కానీ అర్ధరాత్రి వేళ బుద్ధి గల వారు నిద్రపోయినా బుద్ధి లేని వారు కూడా నిద్రపోయినారు ఈరోజు బుద్ధి గల వారు ఎవరు బుద్ధి లేని వారెవరు అంత కొనికి నిద్రించిన వాక్యం కానీ అర్ధరాత్రి వేళ కేక వినిపిస్తుంది ఇదిగో పెండి కుమారుడు వస్తున్నాడు ఎదుర్కొన్న ఒక శబ్దం వినిపిస్తే అప్పుడు వచ్చి సిద్ధపరచుకుంటున్నారు కేక్ ఎవరు ఆ స్వరం ఎవరు ఎవరు ఆ అర్ధరాత్రి కేక వేసిండ్రు చూడండి బుద్ధి అనుకున్న వాళ్ళు కూడా నిద్రపోతున్నారు బుద్ధి వాళ్ళు నిద్రపోతే బుద్ధి ఉన్న వాళ్ళు నిద్రపోతున్నారు అప్పుడు డ్యూటీలు చక్క పెట్టుకున్నారు ఈ రోజు నీ సేవ నాశేవంతే నువ్వు కేకలవి ఇది అర్ధరాత్రిని శ్రమల కాలం చీకటి కాలం శ్రమల కాలంలో నువ్వు సేవ చేయాలా ఆయన కొరకు బూరలు ఊదేవా లాగా ఉండాలా బాకానాదం ఊదాలా కావలవాడిగా ఉండాలా అనేకులు హెచ్చరించాలా ఇంకా నీ జీవితాన్ని మార్చుకో ఎంతకాలం నువ్వు అవిధీతగా జీవిస్తూ ఈ లోకాదీతంగా జీవిస్తూ అని నువ్వు హెచ్చరించాలా ప్రేమతో ఆ రీతి మార్పు చెంతరు లేకపోతే నేను ఉత్తరవాదిగా పెడతాడు నువ్వు సత్యం తెలిసి కూడా వాళ్ళకి నువ్వు చెప్పలేదనుకో నువ్వు ఉత్తరవాదిగా దేవుడు పెడతాడు అందుకే మనం వాక్య విషయంలో ముఖమాట ఉండొద్దు వాక్యం ఉంది అట్లా నువ్వు స్ట్రైట్గా చెప్పాలా ప్రేమతో వాక్యం ఈ రీతిగా ఉంది మన జీవితంలో మన ప్రవర్తన సరి చేసుకోవాలా ఇంకా నువ్వు మార్పు చెందపోదు ఇంకా శరీరంగా జీవిస్తే ఎప్పుడు నువ్వు కావలి వాడిగా ఉంటావు ఎంత ఎన్ని ఆత్మలను నశించిపోతావు ఒక్క రోజు లేట్ చేస్తే ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి ఎంతోమంది చనిపోతున్నారు ఎంతోమంది ఈ లోకాన్ని విచ్చిపెట్టిపోతున్నారు ఎన్నో ప్రాంతాల్లో కాబట్టి సంఘం ఈ రోజు ఏం చేస్తుంది ప్రకటించిన వారికే ప్రకటిస్తుంది నీ ఇంట్లో ఒక రోజు నా ఇంట్లో ఒక రోజు ఇక్కడిక్కడే తిరుగుతుంది కానీ బయట ప్రపంచం చూస్తలేదు ఏసు అక్కడే ఉన్నడా గల నుంచి ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్ళిండి ఆయన అంటే విధానం చూపించిండు అక్కడ అపోస్తులు కూడా ఈ సత్యం తెలుసుకున్న అపోస్తులు కూడా ప్రాణాలు సైతం త్యాగం చేసుకొని ప్రాణార్పణంగా పోయిబడ్డరు వాళ్ళు తన ప్రాణాన్ని దారబోసింది సేవ అంతగా తీర్మానించుకొని వాళ్ళు దేవుని సేవ చేసి గొప్ప సేవ చేసి వాళ్ళ వంతులు ఈ రోజు వాళ్ళు ఉన్నారు వెంటనే వలలు విడిచిపెట్టి ఒక దశలో వాళ్ళు బొంకిండ్రు కాబట్టి ఎప్పుడైతే ఆయన అభిషేకం పొందుకున్న అపోస్తులుగా రెండో అధ్యాయంలో అప్పటి నుంచి వాళ్ళ సేవ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది చూడండి అలాంటి సేవ మనం చేయగలమా చివరి కాలంలో చెయ్యాలా నాకైతే ఆశ ఉంది ప్రయాస పడుతున్నాం ఆశ మటుకు ఆశ ఉంటే సరిపోదా ప్రయాసపడి పడాలా దేవుడు ఆశ కలపడానికి తృప్తి పరుస్తాడు వేరే చెప్తారు అవును కరెక్టే మరి నువ్వు ప్రయాస పడకపోతే తృప్తి పరుస్తాడు నీకు ప్రయాసం ఉండాలి కదా నీకు తృప్తి పరచబడాలన్నప్పుడు దానికి తగ్గట్టు ప్రయాసం కూడా ఉండాలా నీకు ఏ ప్రయాసం లేకుండా దేవుడు ఎట్ట నిన్ను అట్ట సేవ చేపిస్తాడు అది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఏముంది అక్కడ దేవుడు మనకు ఉత్తరవాదిగా పెడతాడంట అయితే చూడండి ఇక్కడ ఇరవై వచ్చే చూస్తే మరియు నీతి తన నీతిని దుర్నీతిని అనుసరించినందున అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణం వగును అను నువ్వు హెచ్చరిక చేయమని చేయని ఎడలా పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకములకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమగును అయితే అతని ప్రాణ విషయంలో నేను ఉత్తరవాదిగా ఎంచదును నీతి కలవడంటే చెప్పండి రక్షింపబడ్డ వల్ల కాదా ఇందా తీసుకుని దుర్మార్గుడు అంటే దేవుని తెలియని వాడు వాడి కూడా నీ జీవితం మార్చుకోమని తర్వాత వాడికి వాక్యం చెప్పి వాడు నశించిపోతాడు నేను ఉత్తరవాదిగా పెడతాడు తర్వాత నీతి కలవడంటే రక్షింపబడ్డవాళ్ళు కదా ను రక్షింపబడి కూడా నువ్వు అభ్యంతరం పెడితే దుర్నీతిని అనుసరించే వాళ్ళు ఉంటారు కదా రక్షింపబడి కూడా దుర్నీతిగా జీవిస్తూ ఉంటారు అంటే స్వనీతి ఆధారపడి జీవించడానికి చాలా మంది ఉంటారు రక్షణ బంధి కూడా వాళ్ళ స్వనీతి ఆధారపడతారు దుర్మార్గంగా దుర్నీతిగా జీవిస్తారు కఠినంగా ఆహంగా గర్వంగా జీవించడానికి కూడా ఉంటారు చాలా మంది రక్షింపబడ్డ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును అని నీవు అతని హెచ్చరిక చేయమని హెచ్చరిక చేయని ఎడల్లా పూర్వము తను చేసిన నీతి జ్ఞాపకంకు రాకుండా అతడు తన దోషం బట్టి మరణమవుతుందంట అయితే నిన్ను అతని విషయంలో ఉత్తరవాదిగా ఎంచుతున్నాడు అక్కడ ఇక్కడ అంటే పత్తి దశలో ఉత్తరవాదిగా ఎంచుదనని ఎందుకు చెప్తుంది దేవుడు అంటే రక్షింపబడ్డ వాళ్ళు కూడా నువ్వు హెచ్చరించాలా ఎందుకంటే వాళ్ళ జీవన విధానం సరిగిలేదు ఒకవేళ నా జీవన విధానం సరిగి ఈ వాక్యం నాకు కూడా వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది వాక్యం నీళ్ళు పోసేవాడికి ఎంత లాభమో నీళ్ళు తీసుకునేవాడికి కూడా అంతే లాభం కదా కాబట్టి అందరినీ హెచ్చరిస్తారు వాక్యం ఇది రెండంచలు గల కడ్గం కదా కాబట్టి మన జీవితాలు ఇంకా సంపూర్ణంగా మనం మార్చుకొని ఆయన ఆయన ప్రణాళిక భాగంలో మనం ముందుకు పోకపోతే ఎన్నో ఆత్మ నశించిపోతే నిన్ను ఉత్తరవాదిగా దేవుడు పెడతాడు నిన్ను నన్ను ఈరోజు అది మనం గ్రహించాల ఈరోజు చూడండి ఎందుకంటే నువ్వు హెచ్చరిక చేయలే వాడు రక్షింపబడ్డ వాడు సత్యం తెలీదు అబద్ధంలో జీవిస్తున్నాడు నువ్వు హెచ్చరిక చేయకపోతే నువ్వు సత్యం తెలిసి కూడా నిన్ను ఉత్తరవాదిగా దేవుడు పెడతాడు అక్కడ దుర్మార్గుడు ఉన్నారు రక్షింపొందని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నువ్వు వాక్యం చెప్పతే నిన్ను ఉత్తరవాది పెడుతున్నాడు ఇవన్నీ ఏ హెచ్కలతో దేవుడు చెప్తుండే ఇక్కడ అయితే ఒకవేళ నువ్వు చెప్పినా వాళ్ళు వినలేదు అప్పుడు ఏమవుతుంది దేవుడు నిన్ను ఉత్తరాదే పెట్టాడు ఎందుకంటే నువ్వు చెప్పినావు ఆల్రెడీ నువ్వు చెప్పిన మాట వాళ్ళు చెప్పేసిన నువ్వు దాన్ని స్వీకరిస్తేనే నీకు రక్షణ లేకుంటే నువ్వు ఖచ్చితంగా నరకానికిపోతావు అది వాళ్ళ తీర్మానం అది కాబట్టి హెచ్చరిక మనం చేయాలా అయితే చూడండి తర్వాత ఏం జరిగింది ఇరవై రెండు వాక్యం ముగిస్తున్నా అక్కడ అక్కడ ఎహో అస్తము నా మీదికి వచ్చి నువ్వు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడదునని ఆయన నాకు సెలవిచ్చాను చూడండి మైదానపు భూమి అంటే అక్కడ మైదానం అంటే ఎవరు మనుషులు సంచరించిన ప్రదేశంలో మనుషులు సంచరించిన ప్రదేశంలో మనకేం పని ఉంటుంది అక్కడ ఎవరు లేరు కదా మరి దేవుడు ఎందుకు తీసుకెళ్ళి నేర్చుకెళ్ళి అక్కడికి అక్కడ పోయి ఎందుకు మాట్లాడతాడు అంటే కొన్ని ఒక దశలో మనకి దేవుడు ఏమిటో మాట్లాడడం మనకి ఏమిటో కొన్ని వాక్యాలు కూడా మనకి ఏమిటి అర్థం కావు నాకైతే ఏమిటి కొన్ని అర్థం కావు కొన్ని రెండు రోజుల తర్వాత అర్థమైతే వాక్యం ధ్యానిస్తే అప్పుడు అర్థమైతే కొన్ని ఎమిటి అర్థమవుతా ఉంటాయి కాబట్టి ఎమిటి అర్థం కావలసిన అవసరం లేదు ఎందుకంటే ఎమిటి అర్థమైతే నువ్వు మర్చిపోతావు దేవుడు కూడా నీకు అర్థం చేయడు నువ్వు దాని గురించి మళ్ళా ధ్యానిస్తే లేదా చూస్తా కూడా అప్పుడు బయలుపరుస్తుంది అన్నట్టు లేకుంటే వదిలేసి ఇది వదిలేసి వెళ్ళిపోతున్నాడు లేకుంటే ఈ వాక్యం పట్ల జ్ఞానం అవగాహన ఉండడం చెప్పి దేవుడు అందుకే కొన్ని వాక్యాల మనకు అర్థం కావు తర్వాత అర్థమవుతా దాని గురించి మళ్ళీ నువ్వు తర్వాత ఏం చెప్పినక్కడ ఇరవై మూడు వచ్చిన నేను లేచి మైదానపు భూమి వెళ్ళగా కేబారు నది దగ్గర ఎహోవ ప్రభావం నాకు ప్రత్యక్షం అంటూ నిలబడిన నాకు అంటే ఇవన్నీ చూస్తే అక్కడ ఏం జరిగింది అక్కడ ఆయన మొత్తం దేవుని ప్రభావం దేవుని దర్శనం చూసింది అప్పుడు ప్రత్యక్షం ప్రభావం ఆయన మహిమ చూసింది తర్వాత ఇరవై నాలుగు వచ్చినంలో ఏజ్ కలిగిన అధ్యాయం ఇరవై నాలుగు నేను నేను నేలను సాగిలు ఆత్మ నాలో ప్రవేశించిన చక్కగా నిలబెట్టిన తర్వాత అంటే నేను ఆయన అది అది చూడలేకపోయినాయన బోలబడిపోయినాయన అప్పుడు దేవుని ఆత్మ వచ్చి ఆయన నిలబెట్టింది చక్కగా నిలబెట్టింది కాబట్టి దేవుని ఆత్మనే మనం నిలబెడతాది ఆయన ఆత్మ లేకుంటే మనం నిలబడలేవు శక్తి ఉండదు కూడా నిలబడిని ఖాళీగా నిలబడతామేమి కానీ శక్తి నిలబడి ఆయన వాక్యని ధైర్యంగా చెప్పాలంటే హెచ్చరించాలంటే నీకు అంత శక్తి కావాలంటే కేవలం పరిశుద్ధాత్మ శక్తి కావాల్సింది ఆయన ఆత్మ లేకుంటే నీకు అంత ధైర్యంగా నువ్వు వాక్యం చెప్పలేవు ఇంపాసిబుల్ అన్నట్టు చూడండి తర్వాత ఏమిందో అప్పుడు యహోవ నాతో మాట్లాడిలాల్సి వారు నీ మీద పాషములు వేయబోచున్నారు నిన్ను బంధిపబోచున్నారు కనుక నువ్వు వారి వద్దకి వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండము అంటే ఒక దశలో ఇవన్నీ చెప్తా ఉంటాయి ఏమవుతుంది అక్కడ వీళ్ళందరూ అక్కడ ఏజ్కి ఎందుకంటే అంతే కదా ఎవరికైనా హెచ్చరిక మంచి చెప్పినా అనుకో వాడు ఎప్పుడు నీ దేశంగానే ఉంటాం నా లైఫ్ లో చాలా జరుగుతాయి నేను ఎంత మంచి చేయాలనుకున్నా కానీ ఎంత మంచి చూడాలనుకున్నా వాళ్ళు నాకు దూరం అవుతూ ఎందుకో మరి అది నాకు ఇప్పటికే అర్థం కాదు వాళ్ళకి ఎంత మంచిగా చేసిన నేను అయినా కానీ నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు భగవాన్ లాగానే చూస్తూ ఉంటున్నట్టు ఎంతో ప్రేమ చూపించినా కానీ కొంతమంది ఫోన్లు కూడా లేపరు చూడండి చాలా బాధ అనిపిస్తారు కదా కాబట్టి చూడండి దేవుడు తెలుసు కదా అవన్నీ అందుకే ఎంత చెప్పి ఇది అంత ప్రజలు మేలు ఆయన ప్రవక్త పోయి ఆయన బంధించాలని ఆయన ఆయన పట్టుకోవాలని వాళ్ళు పాషాలు వేస్తున్నారు అంటే పన్నాగం పంపుతున్నారు అప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఏచిల్లు చెప్పడా ఇన్ని చెప్పిన వాడు ఏచికలు చెప్పడా వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళు హృదయ పరిస్థితి ఏమైనా చెప్పడా నాకు తెలుసు ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తాడు వాళ్ళ హృదయ పరిస్థితి ఏందో వాళ్ళు ఎందుకున్నారు కూడా తెలుస్తుంది కానీ మనకు అవసరం లేదు కదా కాబట్టి ప్రార్థన చేస్తాం ప్రభా క్షమించి ప్రభా అని అంతమించి ఏం చేయలేం కదా మనం ప్రేమ సిద్ధాంతం కాబట్టి వారు నిన్ను బంధింపబోతున్నారు కనుక ఇంటికి వెళ్ళి దాగి ఉండమన్నాడు కాబట్టి తర్వాత ఏమో కొంతకాలం మౌనంగా ఉండమన్నారు అందుకే కొంతకాలం మనం కూడా మౌనంగా ఉంటాం వాక్యం చెప్తుంది అట్లా తర్వాత వాళ్ళే చేయరు ఎందుకంటే క్రైస్తవులు ఉంటుంది ఈ బలహీయతలు ఉంటాయి అందుకే మనం ప్రేమ భావం కలిగి మనం ఉండాలా ఎందుకంటే మనలో ఆ రీతిగా ఉంటే నీలో ప్రేమ ఎక్కడ ఉంటుంది నువ్వు ఎంత ప్రార్థన చేసిన కూడా అది పనికి రాకుండా పోతుంది అన్నట్టు అర్థమే కదా నీ సహోదరి మీద దేశం పెట్టుకుంటే నువ్వు ఏమి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు జవాబిస్తా వాక్యం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ సహోదరు మీద దేశం పెడితే బలిపిట్ట మీద నువ్వు బలి అర్పిస్తూ ఉంటే నీకు జ్ఞాపం ఇస్తే ఏమిటో వెళ్ళి మొదట సమాధాన పడమన్నాడు తర్వాత వచ్చి బలి అర్పించమన్నాడు ఈ రోజు క్రైస్తవ జీవితంలో సమాధాన పడాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అయినా కానీ మనం ప్రయత్సపడతూ ఉంటాం అదన్నట్టు క్రైస్తవులు బలం అయితే అది క్షమించలే క్షమించే గుణంగానే ఉండదు క్రైస్తవులు ఇప్పుడు కూడా అహం ఉంటుంది అన్నట్టు అడ్డుపడతా ఉంటుంది అప్పుడు అది తీసేసుకుంటేగానే నువ్వు ముందుకు పోలేవు నీ ఆత్మీయ జీవితం ముందుకు పోదు అప్పుడుదాకా నువ్వు శరీరమే జీవిస్తూ ఉంటావు కాబట్టి మనం అట్లా ఉండొద్దు ఎందుకంటే మనం వాటి అన్నిటి నుంచి దేవుడు మనకు శరీరానికి మన రుణస్థలం కావు మనం ఆత్మకి మన రుణస్థలం కదా శరీర స్వాభం గలవా దేవుడిని ఎప్పుడు కూడా సంతోషపెట్టలేరు ఆత్మ గలవాడు దేవుని సంతోషపడుస్తారు కాబట్టి మనం ఆయన ఆత్మతో నింపబడి ఆయన స్వభావం ధరించుకొని ఆయన మహిమను అనేకులకు చూపించాలా ఎన్నో ప్రదేశాల్లో దేవుని బిడ్డలు ఎంతో నశించిపోతున్నారు ఎన్నో ప్రాంతాల్లో నశించిపోతున్నారు వాళ్ళందరికీ పోయే వార్త ప్రకటించి అందరిని ప్రభుత్వంతో నడిపించాలా అలాంటి కృప ప్రభు మనకు అందరికి ఎందుకంటే ఆయన కావులవాడిగా దేవుడు పెట్టింది మనం కాబట్టి మనం హెచ్చరించాలా కాలము సంపూర్ణమైంది దేవుని రాజ్యం సమీపించింది మారుమని స్పొందనని అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాలు మనం మారుమని స్పందండి ఇప్పుడైనా మీ జీవితాలు మార్చుకోండి ఈ లోకం దేవుని తీర్పు రాబోతుంది తప్పించుకోండి తీర్పు నుంచి నీ పాపాలు క్షమింపబడాలంటే ఏసు ప్రభు సొంత రక్షకులు స్వీకరించి నీ పాపాలు ఒప్పుకో ఆయన క్షమించబడతాయి అని మనం చెప్పి అనేకులు ఒప్పించాలా పాపాలు ఒప్పించాలా అందుకే కదా పరిశుధాపణ ఏం చేస్తాడు పాపను గురిచి నీతిని గురించి ఒప్పుకునే చేయని లోకాన్ని కాబట్టి దేవుని ఆత్మ పశ్చాత్తాపం కలిగిస్తాడు మనుషుల్లో ఎందుకంటే పేతుల్లో ఆయన అభిషేకం పొందుకున్న తర్వాత వాక్యం చెప్తే ఏమైంది అయ్యలారా రక్షణ ముందుకు మేము ఏం చేయాలంటే పాప క్షమాపణ నిమిత్తం ప్రతివారు ఏసుక్రీస్తున్న భాషం పొందండి మూర్ఖులకి తారానికి వేరే అయిపోని చెప్పిందా లేదా కాబట్టి అలాంటి అలాంటి అభిషేకం మనమే ఉంటే మనుషులు అట్ట మార్పులు జంతరన్నట్టు అభిషేకం నీలో పెట్టుకుని అది వాడకపోతే అది అట్లేనే మృతం అది ఉండ దేవుడు చూసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాడు చూడండి కాబట్టి మన జీవితం కూడా అట్లా ఉండకుండా మనం ఫలించేవారిలాగా ఆయన నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి అనేకులు హెచ్చరించాలా ప్రేమతో మనుషుల్ని అనేకులు ప్రభుత్వం నడిపించి లేకుంటే దేవుడు మనల్ని ఉత్తరావాదిగా పెడతాడు కాబట్టి అట్లా మనం ఉండకుండా ఆయన ఆయన ప్రతినిధిగా ఉన్న మనము అనేకులు సువార్త ప్రకటించుకుంటూ ఆయన రాకుడికి అనేకులు సిద్ధపరుస్తాం అలాంటి సేవలో ప్రభు మనం నడిపించాలని ప్రార్థన చేద్దాం దేవుడు చిన్న వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్లోకు తండ్రి నీకు ఎంతో వందాలిసయ్య తండ్రి ఈ గడిచిన కాలం కాచి కాపాడిన తండ్రి నీకు ఎంతో వందాలు ప్రభావ వాక్యంధన ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరించినైనా ఈ హెచ్చరికన ప్రభ నేను స్వీకరిస్తున్నాను ప్రభావ ఒకవేళ ప్రభ నేను ఆ రీతి ప్రభావ నా జీవితాన్ని సరి చేయం ప్రభావ అయినా దేనికి కూడా నేను ఉత్తరవాదిగా ఉండొద్దు ప్రవ్వా మీరు చెప్పిన పతిది మీరు హెచ్చరిక చేయాలా మీరు బయలుపరచబడిన పతి సత్యాన్ని ప్రభావానికి ప్రకటించాలా ప్రేమతో మనుషులు మీ చెంత నడిపించాలా ప్రభావ ఎంతో మంది వాళ్ళు ఉన్నారు ప్రభావ ఆ నసంపకులు ఉన్నారు ఎంతో మంది ప్రవ్వ వస్తున్నారు వెళ్ళి వెళ్ళిపోతున్నారు ఆరాధిస్తున్నాడు కానీ ప్రవ్వ ఆ ప్రవచనానికి అర్థం కాలేదు ప్రవ్వ ఫిలిప్ పోయి ప్రకటించిన చేప ప్రభానికి అర్థం కాలేదు అలాంటి నసంపుకులు లోకంలో ఎంతో ఉన్నారు ప్రభావ తాకి సత్యం తెలియని వాళ్ళు వాళ్ళకి మేము చెప్పినప్పుడు ప్రభావాలు వింటారు ప్రభావ కాబట్టి మేము వెళ్ళి చెప్పాలా అనేక గ్రామాలకు అనేక ప్రాంతాలకు వెళ్ళి మీ సు వార్త ప్రకటించాలా ప్రభ అలాంటి సేవలకు లేకుంటే మీరు మమ్మల్ని ఉత్తరవాదిగా పెడతారు ప్రభావ కాబట్టి నేను మేము ఆ రీతి ఉండకున్న మీ ప్రేమను చూపించాలా మీ ప్రేమను మేము పొందుకున్నాం అయినా కలవరి సిల్లు ఆ ప్రేమ మేము అనేకులు చూపించాలి అందుకు మిమ్మల్ని రక్షించుకుని ఈ రోజు వరకు మమ్మల్ని సజ్జలు ఉన్నామంటే అది కేవలం మీ కృపనే ప్రభావ మేము ఎప్పుడు చనిపోయేవాళ్ళం ప్రభావ కానీ మీరు మమ్మల్ని బ్రతికింపజేస్తున్నారైనా దాన్ని బట్టి నీకు ఎంతో వందలు ప్రభావ బ్రతికిండు ప్రభావ ప్రభవనైనా మీ కార్యాలను వివరించాలా ప్రభావ మీ నీతి సత్యను ప్రకటించాలా అలాంటి తీర్మానం కలిగి ముందు పోలగిన మమ్మల్ని ఆశ్రవదించమని బలపరచమని ప్రార్థిష్టమైనా వాళ్ళు ఇంకేమైనా బలహీతలు ఉంటే ఈ వాక్యానికి విరోధమైన జీవితం ఉంటే ప్రభా క్షమించమని ప్రార్థిష్టం మా హృదయాలు సరి చేసిన కావులు వాడి గల గూరలు ఊదుకుంటూ పట్టణంలో ఓ ప్రభా వాటి నుంచి మేము విడుదల కల్పించాలా అన్నికి హెచ్చరించి మేము అంత తప్పిపోయిన గొర్రెలు అన్నింటినీ అనేక మందలో చేర్చాలా ప్రభావ ఆ రీతిలో నడిపించమని ప్రార్థిష్టం ఎన్నో ప్రాంతాల దురాత్మతో సైతాన్ని శక్తులతోనే పీడింపబడుతున్నారు ఎంతో మంది ఓ ప్రభావ ఈ లోకమైన దురాత్మతో పీడింపబడుతున్నారు మనుషులైనా వాళ్ళందరికీ మీరు విడుదల కల్పించినారు ఆ రోజు ప్రభ ఆ ప్రాంతం మీరు సంచరించినారు అధికారంతో మీరు వాక్యను ప్రకటిస్తే అనేకులు విన్నారు ప్రభావ ఆశ్చర్యపడ్డారు ఆ బోధ విని అది పరలోకి సంబంధించిన బోధ ఈ రోజు ప్రభావ అలాంటి బోధ మేము కూడా ప్రకటించాలా అనేకులు మీ చింత నడిపించాలా ఎవరు ప్రకటించిన రీతిగా మీ వాక్యాన్ని ప్రకటించాలా ఎవరు చూడని రీతిగా మేము చూడాలా ప్రభావ అంటే ఆసక్తి మాకు ఉంది తగిన ప్రయాసం కూడా మేము పడలాగానే సహాయపడండి ఆ రీతి మిమ్మల్ని ఆశ్రయించండి ఆరాధనలు పాల్గొన్న బ్రదర్ సిస్టర్లు మీరు మీరు మీరు నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట ఈ వాక్యమే మన జీవం విశ్వ్రభ నాదివాణి శృతం చేస్తున్నాం జీవన వాక్యం దగ్గర మనకి ప్రకటించాలా మీరు స్థిరపరిచండి దేవాజీ దేవాతగా రాని ఉన్న విశ్వ్రభా నాదివాణి హళలియ నా దీవానికి సిద్ధపడాలే సిద్ధపడ జరగాల నా దీవానికి ఎంతో మంది ఉన్న సేవకు తాకండి స్వస కుటుంబ కుటుంబ సేవలు వాడవాడారా అన్నవి ఆరోగ్యం ది బలం శక్తి దండి అన్న కుటుంబ వాడబడాలి విశ్వప్రభ నా దీవానికి శుతం రేణుకమకి తాకి రాబోయే శోధన దయ్యాలు కొట్టేసి హళలియా నిద్ర మంచి దయచేయండి దేవామి సాధ్యం విశ్వప్రభ ముఖ్య ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మని బలం తింపి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభాతం కృపను భాగ్యం నాయన మాకు కలిగి చేసినందుకు మీకు అందినారు అవును అయ్యా మేము నా తండ్రి కావల వారిగా ఉన్న ప్రభ నా తండ్రి బోరవుది వారి లాగా నాయన మేము ఉండాలి అయ్యా నిమిత్తం నా తండ్రి మేము నా తండ్రి అనే కు తండ్రి ముందు జాగ్రత్తగా నా తండ్రి మేము నా తండ్రి బోరవుదిలాగున్నాయన నా తండ్రి నీవు మాకు నీ కృప తోడుగా ఉంచండి అవునాయన పేతురు నాయన నాయన నాయన పిలిచిన రీతిగా నా ప్రభా ఏది సందేహం లేకుండా నాయన వెంటనే వెళ్ళి ఉన్నారు ప్రభా అట్లాంటి భాగ్యం నా తండ్రి మా ప్రతి ఒక్కరికి నాయన నువ్వు నాకు ముఖ్యంగా నాయన దయచేయను నీ విషయంలో నీ సేవ విషయంలో నా ప్రభు నేను నా ప్రభు ఏది తడవ చేయకుండా నా ప్రభు అలక్ష్యత ఏది లేకుండా నా తండ్రి నా పట్ల నా తండ్రి తోడుగా ఉండి నాయన నీ మాటకు విధేయుడుగా నాయన నడుచుకునే ప్రభు నాకు అనుగ్రహించి అంతేకాదు నా ప్రభు నన్ను మరి నా నీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి నాయన ప్రార్థిస్తున్నాను నిజమే ఇప్పుడు సేవ నా తండ్రి లేదు నా ప్రభ అయా అనేకులు నా తండ్రి నిజంగా వారి వారి నా తండ్రి నా తండ్రి అయా వారి వారి స్వయం ఉపాధి నా తండ్రి సేవలు చేస్తున్నారు అతి సేవ ఉంది నా ప్రభా అతి ఒక్కరి మీరు కలి తండ్రి కరిగించండి నిజమైన సేవ నిమిత్తం నా తండ్రి ఎట్లా ప్రయాస నా తండ్రి ఆయన ప్రతి ఒక్కరికి నేర్పించిన ప్రభా అయా మరి నా తండ్రి నమ్మకంతో నా తండ్రి నీ పట్ల నాయన నీ మాటలకు విధేయులైన తండ్రి ప్రతి దిక్కడ నా తండ్రి నీ మాటలు చెప్పుకుంటూ నీ సేవ చేసుకుంటున్నసి కృపణ భాగ్యం మాకు అనుగ్రహించండి నా తండ్రి అయ్యా ఇప్పుడు ఇట్లా పాల్గొన్న ప్రతి ఒక్కరినైనా నా తండ్రి దీవించి ఆశీర్వదించండి చెప్పబడిన వాక్యాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా నీ బిడ్డలో ఇంకా నాయన నా తండ్రి ఇంకా మరీ ఎక్కువగా నా ప్రభావ మీ సేవలో వాడుకున్న తండ్రి అనేకులకు నాయన రక్షణ కలుగులాగున్న తండ్రి అయ్యా మంచి పరలోక జ్ఞానాన్ని ఆయన కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేనైతే నా ప్రభా అ నిర్లక్ష్యత లేకుండా నా తండ్రి ఆలస్యం చేయకుండా నా తండ్రి నా ప్రభా నాయన నీ కొరకు నాయన పాడుపడే విధంగా నా తండ్రి నేను ఉండటానికి నాన్న కృప నాకు అనుగ్రహించు అయ్యా నేను నా తండ్రి నన్ను నా నుండి నాయన దృష్టిని దూరపరచు అయ్యా లోకంలోనికి మళ్ళీ తోచలేకుండా నా తండ్రి నన్ను నీ కృపలో నా ప్రభు భద్రపరిచిన ఆయన అయ్యా ప్రతి బిడ్డను ఆయన మధ్యాహ్న కాల జీవించి ఆశీర్వదించమని ఆయన ప్రార్థిస్తున్నాను వ్యాధి బాధల్లో పట్ల కూడా నా తండ్రి ప్రార్థిస్తున్నాను వరందరి పట్ల నువ్వు నా తండ్రి తోడుగా ఉండండి అయ్యా వ్యాధులతో ఉన్న తాకుండి బాధల్లో ఉన్నవారిని ఓదార్చండి నాయన అయ్యా ఈ సన్నిధిని కృపాన్ని దీవున ప్రతి ఒక్కరికి తేడుగా ఉంచు తప్పకుండా వాక్యాన్ని తండ్రి నిజంగా మా మనసుల్లోనే అప్పుడు ఫలింప చేసుకున్న తండ్రి నీ రాకడికి ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో నీ సేవ నిమిత్తం ఎలా చేయాలో ఏం చేయాలో ఆయన మాకు నేర్పించండి ఉన్న సమయాన్ని చేతులు కప్పించుకుని నజరేడైనసే పరిశుధనాలో ప్రార్థన చేసి పొందుకునే నామర్ల తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీఎం గ్రూప్లో బ్రదర్స్ ఇస్తారు కుటుంబాలకి ఇంకెంతమందితో ఈ ఆరాధనలో పాల్గొనలేదు వాళ్ళ కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడేండు కాక ఆ మెయిన్ ప్రెసిడెంట్ బ్రెదర్ అందరికీ మనోజ్ బ్రదర్